ివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంత్రియ సామవస్థతే నమనసా పశ్యియ విదో సురా దేవాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ దీ నందన నంద గోపకరాయ గోవిందాయ నమో నమ బ్వాసై యమ భా బహువర్త్స్నయంతి కర్షంతిత్ర పథి పాశశతైా మాం ఏకా పరవశం చకిత్యాళు లక్ష్మీనృసిం మేహి కరావలబం బ్వాకై యమభా బహు భత్స్యంతి కర్షంతిత్ర పథి పాశశతైర్య కిన పరవశం చకళో లక్ష్మీ నృసింహ మమే కరావలంబ అంటే బంధించి అని అర్థం అంటే కట్టివేసి బాగా కట్టివేసి కశైహి కషై అంటే కొరడాలతో అని అర్థం తృతీయ కషైహి కొరడాలతో యమభటాహ యమభటులు బహు అనేక విధాలుగా బర్సయంతి నన్ను బెదిరిస్తూ ఉంటారు త్ర ఆ సమయంలో ఎత్ర ఎక్కడైతే పధి అంటే త్రోవలో ఎత్ర పథి పాశశతై యదా మాం మామ్ నన్ను అనేకమైనటువంటి పాశాలతో బంధించి ఈడుస్తారు ఈడుస్తారు అంటే నిన్నటికీ ఆ సంసారం అనేటువంటి దానికి పన్నెండుతో సమాప్తమైపోయింది అంటే శ్లోకారంభం సంసారం అనేది దాంతో ప్రారంభమైంది పూర్తి అయిపోయింది ఇప్పుడు చెప్తాడు కశైహి కాబట్టి నన్న ఆ విధంగా కట్టేసి యమభటులు బహుభర్త్సయంతి అనేక విధాలా బాధిస్తూ ఉంటారు ఎక్కడైతే పది ఆ మార్గంలో తీసుకెళ్లేటువంటి మార్గంలో పాశశతైహి కాబట్టి అనేకమైనటువంటి తాళ్లతో నన్ను కట్టేసి మాం కర్షంతి ఈడుస్తూ ఉంటారు ఈడుస్తూ ఉంటారు ఇదంతా ఊహ ఏకాకినం అట్టి పరిస్థితుల్లో నేను ఒంటరి వాడిని ఉన్నాను ఏకాకినం పరవశం వివశుణ్ణయి ఉన్నాను చకితం భయపడినటువంటి వాడిని భీతిల్లినటువంటి వాణ్ణి చకితం దయాళో హే దయామయా కరుణా స్వరూప లక్ష్మీంద్రసింహ స్వామి మమేహి కరావలంబం మమ నాకు కరావలంబం నీ చేయుతను కరావలంబం దేహి నాకు అనుగ్రహించు నాకు ఇవ్వు నాకు నీ చేయుతను ఇమ్ము అని ప్రార్థన చేసేటువంటి శ్లోకం ఇది కాబట్టి మనిషి ఏ పాపాలు చేస్తాడో తెలీదు కాని మనసు మాత్రం హెచ్చరిస్తూనే ఉంటుంది మనం చేసేటువంటి పాపాలు ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ మనకు తెలియకుండా మాత్రం ఏవి జరగవు కనుక మనం బయటికి చెప్పలేకపోయినా చేసిన తప్పులన్నీ మనకు తెలుసు చేసిన పాపాలన్నీ మనకు తెలుసు ఈ పాపాల యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో వీటిని నేను ఏ విధంగా ఫేస్ చేయాల్సి ఉంటుందో అనేటువంటి బాధ మనసులో ఉంటుంది కనుక మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది ఒక జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూనే ఉంటుంది కాబట్టి పాపాలు చేస్తేనే యమభటులు ఈడుస్తూ ఉంటారు అని కాబట్టి పాపాలు చేసే వాళ్ళ దగ్గరకే యమభటులు వస్తారు కానీ ఎవరి పాపాలు వాళ్లకే ఎరుగు గనక ఇప్పుడు ఇంకా రాలేదు యమభటులు అనేవాళ్ళు రాలేదు కానీ ఈ భక్తుడు వాడు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను భక్తుండే కానీ గతంలో అనేకమైనటువంటి పాపాలు చేశాను ఈ పాపాల యొక్క ఫలితం నేను అనుభవించకపోతే ఇంకెవరు నేను చేసిన పాపాలు నేనే అనుభవించాలి కాబట్టి చాలా విన్నాను ఇప్పటి వరకు కాబట్టి పాపాలు చేసినటువంటి వాళ్ళు యమలోకానికి పోతారని ఆ యమలోకానికి పోయేటప్పుడు యమపటులు వాళ్ళని ఈడ్చుకుంటూ పోతారని మధ్య బెదిరిస్తూ పోతారని ఇవన్నీ కూడా నేను వినున్నాను ఇవన్నీ నాకు కూడా సంప్రాప్తిస్తాయేమో ఎందుకని నేను తెలుసో తెలియకో అనేకమైనటువంటి పాపాలు చేసినటువంటి వాడిని జీవితంలో ఏకాకినం పైగా ఒంటరే వాణ్ణి ఎవ్వరూ లేరు ఇది సావు విషయంలో కాదు చనిపోయేటప్పుడు ఎవరూ ఉండరు చనిపోయిన తర్వాత ఎవరూ ఉండరని కాదు బ్రతికి ఉన్నా ఎవరూ లేరు ఏకాకులమే ఎవరికి వాళ్లే ఎవరి యొక్క భావాలు వాళ్లవే ఎవరి యొక్క బంధాలు వాళ్లవే ఎవరి యొక్క బాధలు వాళ్లవే ఎవరెవరి బాధలు వాళ్లు మోసుకుంటూ తిరగాల్సిందే గాని ఈ ప్రపంచంలో ఒకరి బాధల్ని పంచుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ లోకం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఇది శోకమయంగా తెలుస్తూ ఉంది కాబట్టి దుఃఖాలతో నిండిపోయి ఉంది దీని నుంచి మనం బయటపడేటువంటి అవకాశం లేదేమో భావన కలుగుతుంది అందుకనే యమభటులు ఈడ్చుకుంటూ పోయేటువంటి సమయంలో ఒంటరివాణిగా ఉంటాను గనక నాకు ఎవరూ దిక్కుండరని కాదు కాదు ఇప్పుడు కూడాను యమటులు రాకపోయినా మనం ఒంటరి సత్యాన్ని గనక గుర్తిస్తే గుర్తించి దానికి అనుగుణంగా జీవించగలిగితే మాత్రం భవిష్యత్తులో మనకు ఈ పరిస్థితి రాదు ఎమబటలు రావడం అనేటువంటి పరిస్థితి రాదు ఎవరికి ఎవరో ఎవరు ఏరుగని ఎవరికి ఎవరో ఎవరు ఏరుగని Shokamayamu ilokamu Yedhi undeena, yavaru undeena Sukhamu lulu undaulay Sukhamu lulu undaulay Yavariki yavaro, yavaru yerugani సోకమయము ఈ లోకము ఏది ఉందినా ఎవరునా ఉండవులే ఏ సుఖములుండవులే ఎన్నాళ్ళున్నా ఈ జీవితము గదరా మనుషులు మమ్మత్తలు ఆ బొమ్మలు గదరా క్షణకాలమే గదరా కాబట్టి శాశ్వతమైనటువంటివి కావు దేహాలు వచ్చాయి కాలంలో వచ్చాయి కాలంలో వచ్చినవి కాలంలో అంతరించి పోతాయి కాబట్టి ఏది కాలంలో వచ్చినది కాలంలో పోతుంది దేహం కూడా కాలంలో వచ్చింది దేనికి వచ్చింది కాలంలో నువ్వు దాన్ని ఉపయోగించుకున్నా ఉపయోగించకపోయినా శరీరమాద్యం కలు ధర్మ కాలిదాస్ కాళిదాస్ కుమార సంభవంలో శరీరమాధ్యం కలు ధర్మ కాబట్టి ధర్మాన్ని సాధించడానికి నిస్క్రేయస్ని మోక్షాన్ని పొందడానికి ఈ దేహం వచ్చింది దీనితో మనం సాధనలు ఆచరించి భగవంతుడిని పొందొచ్చు ఒకవేళ గనక అట్లా మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతే కాలిపో ఊటకు కదలివచ్చిన కట్టెలే కాయములో కాలిపోటకు కదలి వచ్చిన కట్టెలే కాయములో కన్నుల ముందే కరిగిపో య కర్పూరములు కాయ కర్పూరములు ఎన్నాళ్ళున్నా జీవితము మూళ్ళే గదరా మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాల క్షణకాల మే గదరా ఏకాకినం పరవశం చికితం దయాలో భీతి లేనటువంటి వాణ్ణి ఈ భయం ఎట్లా పోతుంది అనంటే లక్ష్మీంద్ర సింహ స్వామి భగవంతుడి మీద మనసు మాత్రమే ఎందుకంటే భగవంతుని కన్నా అన్యమైంది ఈ ప్రపంచంలో ఏది ఉండినా అది అనిత్యం గనక అసుఖం గనక దుఃఖాలయం గనక దాని నుండి విడిపడాలంటే భగవంతుని ఆశ్రయించడం మరొక మార్గం లేదు మై ఆవేశిత చేతసాం ఎవరి యొక్క చిత్తాన్ని ఎవరి యొక్క మనసునైతే నా ఎందు సమర్పించి ఉంటారో అటువంటి వాళ్ళని నేను ఉద్ధరిస్తాను తాం అటువంటి వాళ్ళని అహం సముదర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మై ఆవేశిత చేతసాం క్లియర్ గా భగవద్గీతలో చెప్పారు సాగరాత్ భవామి నచిత్ పార్థ మై ఆవేశితాం తేషాం వాళ్ళని కాబట్టి ఎవరు వాళ్లు మై ఆవేశిత చేతసాం ఎవరి మనసైతే నాయందే నిలుపుకున్నారు మరొక చోట కాకుండా నన్నే ఎవరైతే స్మరిస్తూ ఉండారో ధ్యానిస్తూ ఉండారో నా మీదనే మనసును లగ్నం చేసి ఉన్నారో మై ఆవేశిత చేతసాం అటువంటి వాళ్ళని తేషాం అహం సముధర్త ఉద్దర్త నేను ఉద్ధరిస్తానంటే సరిపోతుంది సముధర్త ప్రిఫిక్స్ పడింది సమ్ ఉద్ధర్త సమ్య ఉద్ధర్త ఇది కాబట్టి ఆ ఉపసర్గ ప్రిఫిక్స్ పడేటప్పటికి దాని అర్థమే మారిపోతా ఉంది అంటే ఉద్ధరిస్తాను అని అంటే ఉద్ధరిస్తాడో లేదు కానీ సముధర్త అంటే చక్కగా ఉద్ధరించి తీరుతాను అని అర్థం మరి చనిపోయిన తర్వాత ఇప్పుడు దానికి కూడా సముధర్త దీనికి రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి ఉద్ధర్త అని అంటే ఉద్ధరిస్తాను అని అర్థం ఈ ఉద్ధర్త అనేటువంటి ఒక పదంలో రెండు పదాలు ఉన్నాయి మళ్ళీ ఉత్ ధర్త ఉద్ధర్త ఉత్ అంటే పైకి పైనా అని అర్థం ర్త అనంటే ఆ యొక్క వాడు ఎవరో ఆయన ఉత్ ధర్త అంటే పైన ఉంచుతాడు ధర్త అక్కడ ఉంచుతాడు అని అర్థం యొక్క ఉత్ ఉత్ ధర్త ఉద్ధర్త కాబట్టి పైన ఉంచుతాడు పైన ఉంచుతాడంటే దాని అర్థం ఏంటంటే బాధలకు పైన కష్టాలకు పైన కన్నీళ్లకు పైన కడగండ్లకు పైన జీవితంలో ఏవైతే ఇవి తప్పనిసరిగా మనల్ని ఆశ్రయించుకొని ఉన్నాయో వీటన్నిటికన్నా అతితంగా ఉంచుతాడని అర్థం కాబట్టి ఎవరైతే మనసును పరమేశ్వర పరమేశ్వరుని ఎందు పూర్ణంగా లగ్నం చేసి ఉన్నారో వాళ్లని సముదర్త ఉద్దర్త కాబట్టి వాళ్ళని పైన ఉంచుతాను వాళ్ళకి కష్టాలన్నీ కూడాను ఏమీ తెలియకుండా నేను ఉంచుతాను అని అర్థం అది ఉద్దర్త సమ్యక్ ఉద్ధర్త చక్కగా ఉద్ధరిస్తాను అని అర్థం తేషామహం సముధర్త దేని నుంచి ఉద్ధరిస్తావు స్వామీజీ మృత్యు సంసార సాగరాత్ మృత్యు ఏవ సాగర మృత్యు సాగర తదేవ సంసార అదే సంసారం అంటే ఇంకేమి లేదు మృత్యు సంసార సాగర మృత్యు ఏవ సాగర మృత్యు సాగర మృత్యు సంసార సాగరాత్ కాబట్టి మృత్యువుతో కూడినటువంటి మృత్యుయుక్త సంసార సాగర కాబట్టి మృత్యువుతో కూడినటువంటి సంసారం ఇది ఎలాగూ మృత్యువుతో ఉంది కాబట్టి ఎప్పుడైతే సంసారము అని అన్నాము భవసాగరంలోకి మనం వచ్చాము పుట్టుకనేది ఒకటి జరిగింది కనుక దీనికి నశింపు కూడా జరుగుతుంది ఈ జనన మరణాల మధ్య నడిచేది జీవితం అంటే కాబట్టి మృత్యు యుక్త మృత్యుయుక్త సంసార సేవ సాగర అది సంసార సాగరం అంటే మృత్యువుతో కూడినటువంటిదే ఇది దుస్తరత్వాత్ దీన్ని దాటడం అంత తేలికైనటువంటి పని కాదు ఇది భయంకరమైనటువంటి సాగరం ఇది ఎవరో మనకు లిఫ్ట్ ఇవ్వాలి ఇక్కడ ఆ లిఫ్ట్ ఇచ్చేటువంటి వాడు ఎవరో అతను భగవంతుడే దేశామహంసము మృత్యు సంసార సాగరాత్ భవామీన చిరాత్ ఆవేశిత చేత సాం అీఘ్రంగా క్షిప్రం కాబట్టి అతి శీఘ్రంగా నేను తరింపజేస్తానంటున్నాడు మై ఆవేశిత చేతసం వాళ్ల మనసును కనుక నాయందు లగ్నం చేసి ఉంటే అని అర్థం కాబట్టి నాయందే మనసు పెట్టినటువంటి వారికి నేను వాళ్ళని ఉద్దరించకపోతే మరెవరు ఉద్దరిస్తారు దేర్ ఫార్థర్త వాళ్ళని నేను ఉద్దరిస్తాను ప్లీజ్ ఎక్కడి నుంచి సంసార సాగరాత్ ఈ సంసారం అనేటువంటి సాగరం నుంచి ఒకవేళ గనక ఉద్దరింపబడకపోతే మళ్లీ జన్మ తప్పేటువంటి అవకాశం లేదు ఆ వర్తాంతరమాశ్ నద్యాం నదిలో ఒక కీటకం పడింది అనుకోండి ఒక పురుగు పడింది అది పోయి ఒక సుడిలో పడింది ఆ సుడిలో తిరుగుతూ ఉంది ఒక దశలో ఆ సుడిలో నుంచి తప్పుకొని కనుక అది బయటకు వస్తే ఇంకొక సుడిలో పడుతుంది మళ్ళీ కాబట్టి ఒక సుడిలో నుంచి ఒక సుడిలోకి ఇది విద్యారాణ్య స్వామి పంచదశలో నద్యాం కీటాయి ఆ వర్తాంతరమాసు కాబట్టి శీఘ్రంగా ఇక్కడ నుంచి అక్కడ పడిపోతా ఉంటది కాబట్టి అట్లాగే వ్రజంతో జన్మనో జన్మ వ్రజంత జన్మన జన్మ అంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి లభంతే ఈ జన్మ నుంచి ఆ జన్మను పొందుతూ పోతాడు నైవ నివృత్తి దీని నుంచి నివృత్తి పొందడం అనేటువంటిది కష్టం కాబట్టి సంసారంలో పురుగు ఏ విధంగా అయితే ఒక నదిలో సుడిలో గనక పడిందంటే ఆ సుడిలో తిరుగుతూ తిరుగుతూ మరొక సుడిలో పడిపోతూ ఉంటుందో ఒక జన్మకు వచ్చి ఈ జన్మలో మనం బాధలన్నిటిని అనుభవించి మళ్లీ ఇంకొక జన్మకు పోతూ ఉంటాము దీని నుంచి విడిపడాలి అంటే మై ఆవేశిత చేత సాం ఎవరి మనసు అయితే నా ఎంది లగ్నం చేసి ఉంటారో వాళ్ళని నేను తప్పకుండా ఉద్ధరిస్తాను ఎందుకని ఏదైనా జరగచ్చు దీనికి అందువల్ల క్షిప్రం శీఘ్రం అని అనడంలో ఒక ఉద్దేశం అదే న తొందరగా తొందరగా ఉద్దరిస్తాను ఎప్పుడు నువ్వు తొందరగా ప్రయత్నం చేస్తే నేను తొందరగా నిన్ను ఉద్ధరిస్తాను అట్లని చెప్పేసి దేనికి ఆ ఉద్ధరణ నిన్ను ఉద్ధరించడం అనేటువంటిది నీ ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంది లేకపోతే నేను గనగా నిన్ను ఉద్ధరించేటట్లయితే నా నేనుగా నాకు రాగద్వేషాలున్నాయని అర్థం నిన్నే ఎందుకు ఉద్ధరించాలి ఆయన్ని ఎందుకు ఉద్దరించకూడదు కాబట్టి ఒకరి మీద ద్వేషము ఒకరి మీద ప్రేమ ఈ రాగము దేశము లైక్స్ అండ్ డిస్ ఇవి భగవంతుడికి కూడా ఉన్నాయని అర్థం కాదు నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో భగవంతుడి కోసం అది అలౌకిక కర్మ గనక నిన్న మనం చూసినట్టుగా అలౌకిక కర్మకి ఫలితం దయ గనక భగవంతుని యొక్క దయ నీ మీద వర్షించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శీఘ్రంగా ప్రయత్నం చేయాలి మై ఆవేశ చేత సా ఎందువల్ల అదే ఒంటరి వాణ్ణి దిక్కు లేకుండా ఉండేటువంటి వాణ్ణి పరవశం వివశుణ్ణి చకితం భయపడిపోయి ఉన్నాను కాబట్టి భయపడిపోయినావు గనక ఈ సంసార సాగరం నుంచి ఏ విధంగా బయటపడాలని కాబట్టి ఎందుకనే అంత భయపడ్డావు నువ్వు ఏదైనా జరగచ్చు ఈ ప్రపంచంలో అది తమాషా ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు ఒక్క క్షణంలో జరిగిపోతాది అంతే ఆరోగ్యంగా ఉంటాడు డాక్టర్ దగ్గరకు పోతాడు టెస్టులు చేయించిన తర్వాత అయ్యా నీకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉంది అని చెబితే చేయగలిగేదేం లేదు నువ్వు ఒక పదిహేను రోజుల ఎక్కువ బతకలేవు అని చెబితే చేయగలిగేదేమీ లేదు ఇది ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా ఎలాగైనా రావచ్చు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని శీఘ్రంగా అచ్చిరాత్ నువ్వు తరింపబడాలంటే నువ్వు శీఘ్రంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మనం దీపారాధన చేస్తావు చూడండి ఇంట్లో కూడా ఈ దీప ప్రజ్వలన చేసేటప్పుడు సాయంత్రం పూట అమ్మగారులు ఆ రోజుల్లో దీపం వెలిగేయండి ఇప్పుడు దీపమే లేదు కదా ఎందుకని అంతా మనకు కరెంట్ దీపాలే కదా కానీ ఆ రోజుల్లో దీపం వెలిగించేటప్పుడు ఒక ప్రమిదిన పెట్టి అది వెలిగించబోయే ముందే నమస్కరించేవాళ్ళు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పెద్దలు కాబట్టి పిల్లలకి ఇప్పుడు తెలియకపోవచ్చేమో కానీ దీపం వెలిగించేటప్పుడు ముందు నమస్కారం చేస్తారు ఎందుకని నేను దీపం వెలిగించబోతున్నా ఇంకా నువ్వు వెలిగించలేదు కదయ్యా ఎందుకు ఇప్పుడు నమస్కారం ఏమో వెలిగించే లోపల నా చేతులు పడిపోతే నేను చేయగలిగేది లేదు కాబట్టి ఇక్కడ దీపం వెలిగించడం అనేది కూడాను హే భగవాన్ నీ అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంది కాబట్టి ఎంతో మందిని చూస్తున్నాం పెరాలిసిస్ వచ్చినటువంటి వాళ్ళని ఆ చేతులు కదలవు కానీ ఈ రోజు కదులుతూ ఉన్నాయంటే నాకు అర్థం కాకపోవచ్చేమో గాని దీని వెనుక నియతి ఉంది ఆర్డర్ ఉంది నియతి ఎప్పుడైతే ఉందో నియంతో ఉన్నాడు ఈ ఆర్డర్ ని ఏర్పాటు చేసినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు ఆ పరమేశ్వరుని యొక్క కృప వల్ల ఆయన యొక్క ఆజ్ఞ చేత ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి దీపం వెలిగించాలి దీప ప్రజ్వలనం చేయాలని నేను అనుకున్నా అంత చేసేంత టైం ఉందో లేదో ఏమవుతుందో జీవితం తెలియదు గనక వెలిగించబోయే ముందే ప్రయత్నానికి ముందే దండం పెడతారు మొదట తర్వాత వెలిగిస్తారు అనుకోండి వెలిగించేసిన తర్వాత మళ్లీ దండం పెడతారు దీప జ్యోతిర్ణమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే నీకు నమస్కారం ఓ దీపమాని దండం పెడతాం ఎందుకో తెలుసా ముందేమో చేయగలనో లేదో భగవద్దుని కృప్ ఉంటేనే చేస్తాను చూడండి కంప్లీట్ గా డిపెండెన్స్ ఇది శరణాగత భావం ఒక అయిన తరువాత ఇది కేవలం నీ అనుగ్రహం వల్లనే ఇది జరిగింది గాని నా వల్ల కాదు నాహం కర్త హరికి కర్త నాహం కర్త అహం నా కర్త నేను కర్తను గాను హరి కర్త పరమేశ్వరుడు కర్త హం కర్తా హరిహి కర్తా తత్ పూజ కర్మచాకి ఇప్పుడు మనం చేసేటువంటి కర్మలన్నీ పూజగా మారిపోతాయి అది వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఇక్కడ వర్క్ వర్షిప్ గా మారేది కాని మన ఉద్దేశం వేరే పని చేస్తా ఉంటే అది పూజని పనిచేసేది పూజ కాదు అది మనకు ఆంగ్లేయులు దించిపోయినటువంటి ఓ సరుకు వర్క్ ఈజ్ నాట్ వర్షిప్ వర్క్ వర్షిప్ ఎట్లవుతాది సార్ నా తెలియక అడుగుతా ఎప్పుడు కూడా పని పూజ కానీ కాదు వర్క్ ఈజ్ నాట్ వర్షిప్ ఎందుకో తెలుసా ఓ పిక్ పాకెట్ చేశాడు వాట్ ఈస్ దట్ అది పని కాదా ఓ దొంగతనం చేశాడనుకోండి అది పని కాదా ఒక హత్య చేశాడు అది పని కాదా మరి ఇవన్నీ మద్యపానం చేశాడనుకోండి అది పని కాదా కాబట్టి ఇవన్నీ పనులే వర్క్సే కర్మలే ఇవన్నీ కూడాను కాబట్టి కర్మే గనక పూజ అయితే వర్క్ ఈజ్ వర్క్షిప్ అనేది గనక యదార్థమైతే ఇవన్నీ కూడా పూజలుగా మారాలి కాని కాదు పూజ అని ఎప్పుడైతే నువ్వు అన్నావో గుర్తు పెట్టుకోండి పూజ అనే చోట ఎవరు ఉంటారంటే ఇద్దరే ఉంటారు ఒకడు పూజారి పూజ చేసేటువంటి వాడు రెండవడు రెండవవాడు పూజ అందుకునేటువంటి భగవంతుడు వాళ్ళిద్దరు ఉంటేనే పూజ అర్థమైందే ఇప్పుడు కనుక నువ్వు చేసేటువంటి కర్మలో గనక పరమేశ్వరుడు వస్తే అప్పుడు అది పూజగా మారుతుంది ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి చేసే ప్రతి పని పూజ అయ్యేందుకు అవకాశం లేనేలేదు భక్తుడు గనక పూజ చేస్తే పని చేస్తే ఆ పని పూజగా మారుతుంది ఎందుకని నా నేను కర్తను గాను అహం కర్త నా మరి ఎవరికర్త హరి కర్త పరమేశ్వరుడు కర్త తత్పూజ కర్మచాఖ్యం ఇప్పుడు మనం ఏ పని చేసినాది పూజగా మారుతుంది కర్మ కరోమి తఖిలం శంభో తవ ఆరాధన కాబట్టి ఏ ఏ కర్మలు మనం చేస్తూ పోయినా ఇవన్నీ భగవంతుని యొక్క ఆరాధనలుగా పూజలుగా మారిపోతూ ఉంటాయి కాబట్టి హే దయాలో భగవాన్ కనుక నీ దయ మీదనే నేను కర్మ ప్రారంభం చేస్తున్నా నీ దయతోనే కర్మని సమాప్తం చేస్తున్నా కాబట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించినా వాటి వెనక నీ యొక్క అదృశ్య హస్తమే ఉంది గనక ఇప్పుడు నేను నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నా వెలిగిన తరువాత దీప జ్యోతిని చూచి నమస్కరిస్తూ ఉన్నా చూసారా అలా అంటే కూడా ను వెలిగినటువంటి దీపాన్ని చూడ్డానికి కూడా నా కళ్ళు ఉండాలి ఒకవేళ అదే సమయంలో కళ్ళు పోయినాయనుకోండి నేను చేసేదేం లేదు కాబట్టి నా కన్నులలో ఏ వెలుగు ఉండడం వల్ల ఆ వెలుగుని నేను దర్శించగలుగుతూ ఆ వెలుగు ఏదే కాదు అది నీదే నీ వెలుగే నీ జ్యోతి చైతన్య జ్యోతిష అవభాష్యతస్య మనసహ మనన సామర్థ్యం శంకర కాబట్టి చైతన్యం అనేటువంటి ఆ జ్యోతి లోపల వెలుగుతూ ఉంటేనే చైతన్య జ్యోతిష అవభాష్యతస్య మనసహ మనన సామర్థ్యం మనసుకు ఆలోచించేటువంటి శక్తి కూడాను దాని వస్తుంది ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి నా కళ్ళల్లో ఉండేటువంటి వెలుగు నువ్వే నా మనసులో ఉండేటువంటి జ్యోతి నువ్వే కర కరచరణాల్లో ఉండేటువంటి శక్తి నీదే నేనే కాదు సమస్త జగత్తు నీమీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉంది ప్రపంచంలో మనగొడను సాగిస్తూ ఉంది కన్నులలో వెలుగు నీవే వెన్నెలలో వెలుతురు నీవే కన్నులలో వెలుగు నీవే వెన్నెలలో వెలుతురు నీవే జలమున్న ప్రాణము జగతిలో జీవము జలమున్న ప్రాణము జగతిలో జీవము అంత నీవే అనంతము నీవే గానలోల కరుణాలిబ్రో నిరుపమశీల కరుణ లవ కాబట్టి మన కళ్ళల్లో వెలుగుకు కారణమైనటువంటి వాడు ఎవరో అదే పరమాత్మ ఈ జగతికి ఆధారమై ఉన్నాడు నేరము ప్రాణాధారము అని రాయిచ్చు మనం కాని ఆ హెచ్ టు ఆ ఫార్ములా ఎవరిది రెండు పాలు ఉదజని ఒక పాలు ప్రాణవాయువు కలిపి నీటిని తయారు చేసినటువంటి వాడు కాబట్టి నీరము ప్రాణాధారము మంచిదే కాబట్టి ఆ నీటిలో ఉండేటువంటి శక్తి అది కేవలం భగవంతునిది ఆ భగవంతుని శక్తి వల్లనే మనకు నీళ్లు ప్రాణాన్నిస్తూ ఉన్నాయంటే ప్రాణాధారంగా ఉన్నాయంటే కారణం కూడా అదే కనుక హే దయాళో కాబట్టి హే పరమాత్మా ల లక్ష్మీ నృసింహ ఇటువంటి బాధల్లో భీతి లేనటువంటి వాణ్ణి గనక చెకితం భయపడుతూ ఉన్నాను గనక నాకు నీ యొక్క చేయూత కరావలంబం దేహీ కరావలంబం దేహి నెక్స్ట్ అంధశ్ మే హృత వివేక మహాధనస్య చోరై మహాబలి ఇంద్రియనామధేయోధారే వితీనృసింహ మమేహి కరవలంబం అంతస్ృత వివేకమహా అంతస్యేత వివేకమహాధనస్ చోరైర్మహాలి ఇంద్రియనమధేయ మోహాంధారే వినిపాతి తస్ లక్ష్మీ నృసింహ మమదే కరావలంబ ఇక్కడ నేను గుడ్డివాడినే అవుతున్నాను అయ్యాను అని ఒప్పుకుంటున్నాడు అంధస్యమే అంధస్య నేను గుడ్డివాడిన చేత హృత అపహరింపబడిన వివేక మహాధనస్య కాబట్టి నా వివేకం ఏది సత్యం ఏది అసత్యం ఏది న్యాయం ఏది అన్యాయం ఏది ధర్మం ఏది అధర్మం ఏది జ్ఞానం ఏది అజ్ఞానం అని తెలుసుకునేటువంటి ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఏదైతే ఉందో ఇది ఇది ఒక గొప్ప ధనం ప్రతి మనిషికి కూడా వివేకము అనేటువంటిది ఈ డిస్క్రిమినేషన్ పోయింది నా దగ్గర ఎందుకని అపహరించబడింది అది హృత హృత అంటే అపహరించబడింది ఎట్లా అపహరించబడింది నా కళ్ళుంటే అపహరించలేదు గుడ్డివాండి గనక కాబట్టి ఈ వివేకం అనేటువంటి మహాధనం అపహరించబడింది తమస్ చూడి అంధస్యమే హృత వివేక మహాధనస్య కాబట్టి వివేకము అనేటువంటిది గొప్ప ఐశ్వర్యం ప్రతి మనిషికి ఇది స్పష్టత స్పష్టత అంటే క్లారిటీ క్లారిటీ అంటే ఏదో కాదు యాబ్సెన్స్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఎక్కడ కన్ఫ్యూజన్ ఉన్నదో ఎక్కడైతే గందరగోళ స్థితి ఉండదో ఉన్నది ఉన్నట్లుగా అర్థమవుతుందో అది స్పష్టత అంతకన్నా అందమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని నేను అనుకోను స్పష్టతగా మించినటువంటి బ్యూటీ అది కాశ్మీర్లోనూ కనపడదు అది ఇంద్రధనస్సులోనూ కనపడదు అది పుష్ప వనములోనూ కనిపిస్తదు ఎక్కడా లేనిటువంటి క్లారిటీ అది ఆ స్పష్టత అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనిషి జీవితంలో ఆనందం ఉంటుంది అంటే స్పష్టత అంటే ప్రతి విషయం ఉన్నది తెలియడం అది క్లారిటీ అంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం ఇది మహాధనం మహా ఐశ్వర్యం అటువంటి వివేకం నా చేత నా దగ్గర ఏం జరిగిందంటే నా వివేకం అపహరించబడింది అంటాడు హృత హృత అది అపహ్రత కాబట్టి అపహరించబడింది ఎవరు అపహరించింది ఎవరు తీసుకుపోయారు చోరై చోరులు దొంగలు తీసుకుపోయేవాడు ఎవడైనా తనది కానది ఎవడైతే తీసుకుపోతాడో వాడు దొంగ మరి వాడు ఎట్లా తీసుకుపోగలిగాడు నేను అంధుణ్ణి కావడం చేత కాబట్టి ఎప్పుడైతే నాకు కళ్ళు కనిపించకుండా ఉన్నావో ఇక్కడ కళ్ళు కనిపించడం అంటే జ్ఞాననేత్రం కాబట్టి వివేకం విషయంలో విచక్షణ లేకుండా నేను ఎప్పుడైతే ఉన్నానో ఆ డిస్క్రిమినేషన్ నాకు ఎప్పుడైతే లేకుండా పోయిందో ఈ వివేకం అనేటువంటి దాన్ని చోరులు అపహరించారు ఇప్పుడు నా దగ్గర వివేకం లేదు వివేకం గనక ఉంటే నా మనసు భగవంతుడి వైపు ఉంటుందే గాని ప్రపంచం వైపు ఉండదు వివేకం లేకపోవడం వల్లనే జరుగుతుంది ఈ వివేకం లేనిటువంటి అంధుణ్ణి నేను ఇది అపహరించబడింది చోరుల చేత ఎవరా చోరులు చోరై మహాబలిభి చాలా గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు ఈ చోరులు సామాన్యమైనటువంటి దొంగలు కాదు వీళ్ళు ఎవరండి వాళ్ళ పేరులేంటి ఇంద్రియ నామధేయాలకే లేదు కాబట్టి ఈ ఇంద్రియాలే మనల్ని మోసం చేస్తా ఉన్నాయి కనుక ఈ ఇంద్రియాలనేటువంటి చోరుల చేత వివేకం అనేటువంటి ధనము అపహరించబడింది ఎందుకంటే నేను అంధుణ్ణి గనక వివేకం లేనివాడిని గనక అప్పుడు అందుండి కాబట్టి మోహాంధకార కుహరే వినిపాతి పాతి తస్య మోహాంధకార అంటే మోహం అంటే అజ్ఞానం అంధకారం అంటే చీకటి మోహాంధకార అంటే అజ్ఞానాంధకారం అవిద్యా తిమిరం ఏదైతే ఉందో ఆ కుహరే ఆ గుహలో మోహాంధకార కుహరే అజ్ఞానం అనేటువంటి చీకటి ఉంది ఆ చీకట్లో నేను పోయి కుహరే అంటే ఆ గుహలో పడిపోయాను అని అర్థం వినిపాతితస్య కాబట్టి కుహరే అంటే గుహ ఆ గుహలో వినిపాతితస్య పడదోయబడ్డాను ఎవరి చేత ఆ చోరుల చేత కనుక ఆత్మానాత్మ వివేక జ్ఞానం లేకుండా అంధుడనయ్యాను వివేక అంధుడునయ్యాను నేను అందుచేత ఈ చోరులు ఇంద్రియాలు అనేటువంటి ఈ చోరులు నా యొక్క జ్ఞానాన్ని అపహరించడం జరిగింది అందువల్ల ఏమీ నాకు కనిపించడం లేదు గనక ఈ మోహం అనేటువంటి అంధకారంలో చెరిస్తూ కుహరే ఈ మోహాంధకార కుహరే విని అక్కడ నేను పడదోయబడ్డాను ఆ చోరుల చేత కాబట్టి నా దగ్గరుండేటువంటి వివేకాన్ని అపహరించడమే కాకుండా నన్ను ఈ అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిలో ఆ చీకటి గుహలో నన్ను తోసేశారు ఇది నా పరిస్థితి ఇప్పుడు కాబట్టి వాళ్ళని నేను నిగ్రహించేటువంటి పరిస్థితుల్లో లేను అంటే దాని అర్థం నిగ్రహించాలి ఆ చోరుల్ని నిగ్రహించాలి ఎందుకంటే వాళ్లే కనుక అపహరించింది లక్ష్మీ నృసింహ కరావలంబం కాబట్టి ఏ లక్ష్మీ స్వామి నాకు నీ చేయూత అంటే నేను వాళ్ళని జయించడానికి నీ యొక్క అనుగ్రహం కూడా నాకు కావాలి కాబట్టి ఇంద్రియాలని మనం నిగ్రహించాలి ద పాయింట్ కాబట్టి ఇంద్రియాలని నిగ్రహిస్తే విషయాలు దూరం అయిపోతాయా లే అది తాత్కాలిక ఉపశమనం నువ్వు ఇంద్రియాలని నిగ్రహి యోగానికి జ్ఞానానికి తేడా యోగంలో యోగ చిత్త వృత్తి నిరోధహ అన్నాడనుకోండి పతంజలి మహర్షి యోగంలో నువ్వు నీ యొక్క చిత్తవృత్తుల్ని మనోవృత్తుల్ని నువ్వు నిగ్రహించాలి అంటాడు ఎంతకాలం కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఇంద్రియాలు వైపు అవి ఎప్పుడైనా పోయి దొరికిపోతాయి విషయాలుగా దగ్గరగా ఉన్నాయి గనక ఇంద్రియాలు ఎప్పుడైనా దొరికిపోతాయి కళ్ళు చూస్తూనే ఉన్నాయి ఏదైనా మనకు దానికి ఏదైనా కనిపించింది అనుకోండి దానివైపుగా అట్రాక్ట్ అయిపోద్ది కాబట్టి విషయాలకి అంటే ఇంద్రియ విషయాలకి తగ్గరగా ఇంద్రియాలు ఉన్నాయి గనక ఇవి ఎప్పుడైనా దాంట్లో దొరికిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొట్టమొదట అసలు ఈ ఇంద్రియాల ద్వారా విషయ ప్రపంచంలోకి మనసు ఎందుకు వెళుతూ ఉంది అని ఆలోచించినట్లయితే కారణం తెలిసిపోద్ది ఏంటి ఆ కారణం రాగద్వేషాలు ఎంతకన్నా ఇంకెళ్ళి కాబట్టి దేని మీద మనకు రాగం ఉందో దేని మీద ఇష్టం ఉందో దాని మీద రాగం ఉందని అర్థం దేని మీద మనకి అయిష్టం ఉందో దాని మీద ద్వేషం ఉందని అర్థం దేని మీద రాగం ఉందో అవి ఎప్పుడు మనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటాం దేని మీదైతే ద్వేషం ఉందో అవన్నీ మనకు దూరంగా పోవాలని కోరుకుంటాం దగ్గర కావాలనుకున్నవి కనుక దూరం అయినట్లయితే దుఃఖపడతాం దూరం కావాలనుకునేటువంటివి కనుక దగ్గర అప్పుడు దుఃఖపడతాం ఈ విధంగా రాగద్వేషాలను మనం ఏడిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాగద్వేషాలు లేనప్పుడు కామం మనల్ని కదిలించలేదు అది కోరలు తీసిన పాములాగా పడి ఉంటుంది కామం అనేటువంటిది పామే సర్పం మనం చూసినట్టుగా కాకపోతే దాని కోరలు గనక తీసేస్తే పాము మనల్ని ఏ విధంగా ఏమీ చేయలేదు అట్లాగే ఈ రాగము ద్వేషం అనేటువంటి రెండు కోరలను గనక పెరికి దూరంగా పడేస్తే మాత్రం ఆ తర్వాత ఈ కామం సర్పం మనల్ని ఎప్పుడూ బాధించలేదు కాబట్టి దాని కామ జయం ప్రధానం కాబట్టి విషయాల్లో ఉండేటువంటి విషమత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ విషయాల్లో ఉండేదంతా విషమే విషమే గనక దాన్ని మనం త్యజించవచ్చు అష్టవక్రహాషన్ చెప్తాడు విషయాన్ విషవత్ త్యజా అంతే అంటే ఏ విషయాలైతే నీకున్నవో ఇవే నిన్ను విషయ ప్రపంచంలో తీసుకుపోతూ ఉన్నాయి గనక ఇక్కడ సుఖమల్పం బహుక్లేశ విషయ గ్రాహిణాన్ రుణం కాబట్టి ఎవరైతే విషయాలలో ఉంటారో అటువంటి మనుషులకి సుఖం అల్పం బహుక్లేశ వాళ్ళకు సుఖం తక్కువగా ఉంటుంది కష్టం ఎక్కువగా ఉంటుంది అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిబ కాబట్టి అదే బ్రహ్మనిష్ఠుడైతే భగవంతుడి మీద కనుక మన మనసు ఉంటే అది అనంతమైనటువంటి సుఖాన్ని మనకిస్తూ పోతుంది కాబట్టి దాన్ని మనం జయించాలి లేదు జయించలేదనుకో అదేం చేస్తుంది పాప్మానం ప్రజహిహ్యనం జ్ఞాన నాశనం మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండింటినీ నశింపజేస్తూ పోతుంది గనక అనేక పాపాల్ని మన చేత చేయించి కాబట్టి ఈ జ్ఞానం అంటే శాస్త్రత ఆచార్యత ఆత్మాదీనాం అవబోధ కాబట్టి శాస్త్రము ద్వారా గురు ముఖత శాస్త్రాన్ని గురువు అందిస్తూ ఉంటే ఏ జ్ఞానాన్ని అయితే మనం పొందామో అది జ్ఞానం అలా పొందినటువంటి పరోక్ష జ్ఞానం ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఎందుకని శాస్త్రం ద్వారా గురువు ద్వారా అందుతూ ఉంది అలా అందినటువంటి పరోక్ష జ్ఞానాన్ని విశేషత దాన్ని విశేషంగా మన అనుభవంలోకి తెచ్చుకోవడం ఏదైతే ఉందో అది విజ్ఞానం జ్ఞానం విజ్ఞానం వి అనేటువంటి ఉపసర్గపడడం వల్ల విశేషత తదనుభవ దాన్ని విశేషంగా మనం అనుభవించడం జరుగుతూ ఉంది కాబట్టి ఆస్తులు పోతే తిరిగి సాధించుకోవచ్చేమో గాని జ్ఞాన విజ్ఞానాలు పోతే మాత్రం మనం మళ్లీ వాటిని సాధించుకునేటువంటి అవకాశం లేనే లేదు కాబట్టి ముందుగా ఇంద్రియాలని జయించాలి ఇంద్రియాల్ని జయించాలంటే రాగద్వేషాలని అదుపులో ఉంచుకోవాలి మోహాంధకార కుహరే చూసారా లేదా అంధత్వంలోనే ఉంటాం అంధత్వంలో ఉండి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకార కోపంలో కుహరే గుహ కోపం దాంట్లో పడిపోతాం కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా మనం చూడాలి మనస్సు పూర్వం ఆద్యాత్ కుమీన ఇవ మత్స్య అన్నది శాస్త్రం తమాష కుమీన అంటే కుత్సితమీనం కుత్సితమీనం అంటే మనల్ని తప్పుదారి పట్టించేటువంటి చేప అంటే చేపలు పట్టేటువంటి జాలని మనం చూస్తూ ఉంటాం వాడు గాలమేసి చేపలు పడతా ఉంటాడు లేదా ఒక వల విసిరి చేపలు పడతా ఉంటాడు ఆ పట్టినటువంటి చేపల్ని అవి వలలో పడతాయి కనుక అవన్నీ తీసి గటుమీదే వేసి మళ్లీ వేస్తాడు కదా ఈ లోపల చేపలు ఎగురుతూ ఉంటాయి అన్ని చచ్చిపోవు కొన్ని బ్రతికేవి ఉంటాయి ఆ బ్రతికవి ఎగురుతూ ఉంటాయి విచిత్రం అందమైనటువంటి కుమిత్స అది కుమీన కుమీనం ఇవ మత్స్య అంటే కుత్సిత కుమీనం అంటే కాబట్టి మేనం అంటే చేప మీకు తెలుసు కుత్సిత అంటే ఇది మోసం చేసేటువంటి చేప అది ఇంకేం లేదు కుత్సిత కనుక ఆ ఎగిరేటువంటి వాటిల్లో తమస్ చూడండి వాడు జాలరి వేసుకుంటాడు చేపలు అక్కడ ఎగురుతూ ఉంటాయి ఎగిరి ఏమవుతాయి ఎక్కడికి పోవాలనుకుంటాయి నీళ్లలోకే పోవాలనుకుంటాయి ఎందుకంటే తన తమ మనుగడకి ఆధారమైనటువంటిది నీళ్లు దాన్ని చూసి నేర్చుకున్న పర్వాలేదు మనం ఎందుకో తెలుసా తమ మనుగడక ఆధారమైనటువంటి నీటిని చేప ఏ విధంగా అయితే వదిలిపెట్టడం లేదో మన బ్రతుకు ఆధారమైన భగవంతుణ్ణి మనం వదలకుండా ఉండాలి అని దాన్ని చూసి కూడా నేర్చుకోవచ్చు మనం ఇటువంటిది కుత్సితమైన అది ఎగురుతూ పోతూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తాడో తెలుసా అవి ఎట్లాగో నీళ్లల్లోకి ఎగిరిపోతాయి గనక అక్కడ చంపేస్తాడు వాటిని చంపేసి పుట్టలో వేసుకుంటాడు ఆ చంపడంలో ఉంది వాడు తెలివి ఏమిటో తెలుసా ఏదైతే ఎగిరిగిరి పడతా ఉంటుందో దాన్ని చంపుతాడు ముందు ఇప్పుడు మెల్లగా ఇచ్చేటట్లు కదిలిందనుకోండి వాడు చప్పడు దాన్ని ఎందుకంటే ముందు దీన్ని చంపుతాము అది ఎట్లాగో ఇచ్చిట్టేటట్లు అది సుందర సంగ సభ్యులు చేసేటువంటి సాధన అదేం పర్వాలేదు మనకు ముందు దీని కథ చూస్తాము అని ఆ ఎక్కువగా ఎగురుతూ ఉంటాడు చూసారా దాన్ని చంపుతాడు ఆ తర్వాత ఇవి ఎలాగో ఉంటాయి కనుక వీటిని చంపుతాడు వీటిని వదిలిపెట్టాడు కాని మొట్టమొదట ఏదైతే మన చేయి జారిపోతా ఉందో దాన్ని చంపడం ఏదైతే ఉందో దీన్ని కుత్సితమేనం కాబట్టి మోసం చేసేటువంటి చేప మోసం చేసి ఇళ్ళే చేప అది ఏమిటి అని ఆలోచన చేస్తే అవి కేవలం ఇంద్రియాలు తప్ప మరొకటి కాదు వీటిని ముందుగా జయించి మనం తృప్తిపడుతూ ఉండాల ఎందుకంటే వీటిని జయించగలిగాము అని ఏ ఇంద్రియమైనా సరే ఒక్కటే చెప్తాను వాటికి తృప్తి అనేది ఉండనే ఉండదు శబ్దాదిబిహి పంచబిహి ఏవ పంచ మాపు ఆపు స్వగుణేనబద్ధ కాబట్టి ప్రతి ఇంద్రియానికి ఇంద్రియ విషయంలో సంబంధం ఉంది గనక వాటిని నిగ్రహించడం అంత తేలికైనటువంటి పని కానే కాదు కాకపోతే భగవంతుడి అన్యమైనటువంటి విషయాల్లో ఏ ఇంద్రియము తృప్తి చెందదు అనేది మనకు అర్థం కావాలి అది కన్ను కావచ్చు చెవి కావచ్చు ముక్కు కావచ్చు నాలుగు కావచ్చు చర్మం కావచ్చు కాబట్టి ఈ సెన్సార్గన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐదు జ్ఞానేంద్రియాల్లో ఎక్కడ తృప్తి పడతాయి విషయాల్లో తృప్తి పడలేదు ఎందుకని ఇంతవరకు మనం అనుభవించినవే ఇంకా అనుభవించడానికి ఏమీ లేదు ఈ ప్రపంచంలో కానీ ఇంతకాలం అనుభవించినా కూడాను అవి తృప్తి చెందలేదు కాబట్టి ఎక్కడ తృప్తి చెందుతాయో తెలుసా ఇంద్రియాలకి తృప్తిని కలిగించేది ఎక్కడండి అని అంటే అది భగవంతుడి విషయం తప్ప ఇంకోటి కానీ కది దామోదరలీలో భాగవతంలో యమలార్జున భజనం జరిగినప్పుడు ఆ మధ్య చెట్లు కూల్చేసినప్పుడు ఆ మధ్య ఇద్దరు దేవతా సంభూతులుగా కనపడితే శాపవశాత్తు ఈ మధ్య ఉన్నారు నారద మహర్షిని అవమానపరిచారు గనక మహర్షుల్ని అవమానపరిచినటువంటి వాళ్ళు బతి చెట్లు అయి పుడతారని శాస్త్రం చెప్తూ ఉంది అదిగో వాళ్లే పుట్టారు మళ్లీ వాళ్ళు ప్రార్థించిన తర్వాత మీకు అంటే ఎక్కడైతే తప్పు జరిగిందో ఏ మహాత్ముల విషయం తప్పు జరిగిందో అటువంటి ఒక మహాత్ముడిని లేదా భగవంతుని మీరు సేవించినప్పుడే ఈ శాపం పోతుంది అని నారద మహర్షి చెప్తే ఇప్పుడు ఆ లోలు రాగుతూ యశోదమ్మ గట్టేసింది గనక రోటికి ఆ రోటిని లాగుతూ ఆ రెండు చెట్ల మధ్యగా వచ్చినప్పుడు ఇంకా ఈ రోలు దాటే అవకాశం లేదు బాలకృష్ణుడు గనక చిన్నవాడు గనక అప్పుడు ఒక్కసారి అన్నాడు అంతే రెండు చెట్లు పడిపోయాయి వాళ్లే నలకుబర మణిగ్రీవులు అంటే కుబేరుని యొక్క పుత్రులు అంతే ఇంకేం లేదు వాళ్ళు వాళ్ళని ఆశీర్వదించి సరే మీ శాపం అయిపోయింది మీరు పోతున్నారు మీకేం కావాలి అని అడిగాడు భగవంతుడు చూడు తమాషా అడిగినవాడు కృష్ణుడు మోక్షమిచ్చే జనార్దనాథ్ మోక్షం ఇవ్వాలంటే జనార్దనుడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి అటువంటి పరమేశ్వరుడు నీకు సంసిద్ధంగా ఉన్నాడు అయ్యా నాకు మోక్షమిచ్చేయ్ అని గనక వాళ్ళు అడుగుంటే మోక్షమిచ్చేసి ఉండేవాడు ఏమో వాళ్ళకనిపించింది మనం సాధించుకోవాలి అది ఒక ఇంటలెక్చువల్ హానెస్టీ ఇంటెక్చువల్ హానెస్టీ అది కాబట్టి మనమే సాధించుకోవాలనుకున్నారో ఏమో అప్పుడు అన్నారు భగవాన్ నువ్వు కోరుకోమంటున్నావు గనక కోరుకుంటాం మేము తప్పకుండా నీ పద్యావళులకించు చెవులు పోతనామాత్యుని యొక్క సహజ పాండిత్యం ఆంధ్ర భాగవతం నీ పద్యావళులకించు చెవులు నిన్నాడు వాక్యంబులను నీ పేరన్ పన్నిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృగ్గు శిరముల్ నీ మూర్తిపై నీ సేవకై చిత్తములు నీ పై బుద్ధుల్ మాకు నిమ్ నిరజపత్రేక్షణ నిరజ పత్రేక్షణ హే కృష్ణ లోచన నీరజ కనుక ఏం కోరుకోమంటున్నావు కనుక కోరుకుంటున్నావు చెదయం నుంచి సాయంత్రం వరకు మేము ఎక్కడ ఉన్నా ఏం చేసినా నీ యొక్క కథాగానం ఏదైతే ఉందో అదే మా చెవికి అందుతూ ఉండాలి కథాశ్రవణమే జరుగుతూ ఉండాలి పరమేశ్వరుడికి సంబంధించిన భావనలే మన చెవికి ఎప్పుడు అందుతూ ఉండాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గర్గమహర్షి శ్రీకృష్ణుడికి నామకరణం చేసినవాడు కృష్ణ అనేటువంటి పేరు పెట్టింది గర్గమహర్షి ఆయన చెప్పాడు కథాదిషు ఇది గర్గ కథాశ్రవణం ఏదైతే ఉందో అది భక్తి అని కాబట్టి మన మనసు భగవంతుని యొక్క విషయాల ఎప్పుడు లగ్నమై ఉండాలి అది భక్తి అంటే తవ్వథామృతం కల్మాపవ కమృత తప్త జీవనం కవిరీత కల్మాప శ్రవణ మంగళం శ్రీమదాత శ్రవణ మంగళం శ్రీమదాత భువి గుణి జనా తవ కథామృతం జీవనం కవి కల్మ శాపహం తవ కథామృతం నీ కథ ఏదో కాదు అది అమృతం అమృతమయమైనటువంటి కథ నీ విషయం అంటే భగవద్విషయం ఏదైనా భగవద్ సంబంధం అయినటువంటి జ్ఞానం అది అమృత తుల్యంగా ఉంటుంది తవకదా కదా అమృతం తప్త జీవనం ఈ యొక్క జీవితంలో ఎవరైతే అలిచిపోయి ఉన్నారో ఎవరైతే బాధలకు లోనై ఉన్నారో ఇటువంటి వాళ్ళని సుఖపెట్టేటువంటిది కవితం కవి బీహి అంటే కవి అంటే మామూలు కవి కాదు ఇప్పుడు సినిమా కవులు కాదు ఏమి ఐదు ఐదు పేజీలు రాసి చించేసి మళ్లీ దాంట్లో రెండు అక్షరాలు ఎత్తుకునేటువంటి వాళ్ళు కాదు కవిభిహి క్రాంతదర్శి అంటే మూడు కాలాల్లో జరిగేటువంటి విషయం త్రికాలమునందు ఏదైతే జరుగుతూ ఉందో ఈ ప్రపంచంలో అవన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు అటువంటి వాళ్ల చేత ఈడితం కీర్తించబడింది నీ కథాగానం కవిభిహి ఈడితం కల్మషాపహం కాబట్టి మనసులో ఉండేటువంటి కల్మషాలంతా కూడా అజ్ఞానాన్ని అంతా కూడా సమూలంగా నశింపజేసేటువంటి శ్రవణ మంగళం వింటూ ఉంటే ఇంకా ఇంకా ఇంకా ఇంకా వినాలనేదే గాని విసుగు లేనిటువంటిది మంగళకరమైనటువంటి శ్రవణం అటువంటి దాన్ని శ్రీమద్ ఆతం భూమి గృణంతయే ఇటువంటి దాన్ని ఇతరులకు ఎవరైతే అందిస్తారో వాళ్లే గొప్ప దాతలు అని భాగవతం నిర్ణయం చేసింది దశభ కనుక ఇది కథామృతం గనక భగవంతుని సంబంధించింది నీ పద్యావళులకించు చెవులు నిన్నాడు వాక్యంబులు మా చెవులు ఎప్పుడు నీ జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని అందుకుంటూ ఉండాలి నిన్నాడు వాక్యంబులన్ ఒకవేళ మేము మాట్లాడాల్సి వస్తే నీ విషయాలే మాట్లాడాలి గాని మరొక అన్యమైనటువంటి విషయాలు కాదు నిన్నాడు వాక్యంబులన్ నీ పేరను పనిసేయు హస్తయుగము ఏ పని చేసినా ఈ చేతులు నీకు సంబంధించినవిగానే ఉండాలి అందుకని ఇక్కడే పని పూజగా మారుతుంది అర్చనగా మారుతుందన్నమాట మనం ఏది ఆచరించినప్పటికీ కూడాను అది అర్చనగా మారుతుంది నీ పేరను పనిచేయు హస్తయుగములు నీ మూర్తిపై చూపులు ఎక్కడెక్కడ నేను ఏది చూసినా భగవాన్ అదంతా నీవుగానే కనిపించాలి ఇదంత జ్ఞానం ఇప్పుడు మట్టి పాత్రలు అనేకం ఉండొచ్చు నాయన ఆ మట్టి పాత్రలన్నిట్లో ఉండేది మట్టి మృతికేత్యేవ సత్యం అనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు ఏ పాత్రను చూసినా అందులో మట్టే కనపడుతుంది కాబట్టి ఈ కార్యరూపమైనటువంటి జగత్తు భగవంతుడి నుంచి ఆవిర్భవించింది భగవంతుడు కారణంగా వచ్చిందని తెలిసినప్పుడు ఎట్లాగైతే మట్టి పాత్రలంతా కూడా మట్టే ఉందో ఈ సమస్తమైనటువంటి జగత్తులో నిండి నివిడీకృతమైనటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే గనక ఎవరిని చూసినా పరమేశ్వరుని స్వరూపంగానే మనం కనపడాలి ఏ మగవాణ్ణి చూసినా భగవాన్ అనేటువంటి భావన రావాలి ఏ స్త్రీని చూచినా భగవతి అనేటువంటి భావన మనలో రావాలి ఇది జ్ఞానం అంటే కాబట్టి నీ పేరను పనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు ఎప్పుడు నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షిస్తూ ఉండేటువంటి శక్తి నాకు కావాలి ప్లీజ్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ మనం చూసినట్టుగా నా శిరస్సు ఎందుకు అని అంటే పాదాల్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాని హిమాలయాలు ఎక్కి ఎవరెస్ట్ మీద కూడా పాదం పెట్టుకోవచ్చు చంద్రమండలంలో పాదం పెట్టచ్చు మొట్టమొదట చంద్రమండలంలో పాదం పెట్టింది ఎవరు అంటారు నీలంశంగా అది కాదు ఆయన అని అడుగుతారు జనరల్గా పాదం పెట్టడం అంటే చాలా ఉండదు దానికి అర్థాలు ఇప్పుడు మనందరి బతుకుల్లో పాదం పెట్టింది ఎవరు ఇది చెప్పండి పోను రాజకీయవేత్తలు అది కూడా పాదం పెట్టడమే కాబట్టి నీ పాదంబుల పొంత మొక్కు శరబుల్ నా తల కావాలంటే నేను ఎక్కడైనా పెట్టుకోగలను పాదం ఐ మీన్ నా పాదం కావాలంటే ఎక్కడైనా పెట్టుకోగలను కానీ నా యొక్క తల ఎక్కడ పెట్టగలను నా తల పెట్టడానికి స్థలం ఎక్కడుంది ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు భగవంతుని యొక్క చరణ కమలాలు తప్ప మరొక చోట లేదు కనుక హే భగవాన్ నీ పాదంబుల పొంత మృక్కుశరముల్ నీ సేవపై చిత్తముల్ నేను ఏది చేస్తూ ఉండినా అది మాధవ సేవగానే ఉండాలి నీపై బుద్ధులు మాకు నిమ్మ నీరజపతి కాబట్టి మా బుద్ధి ఏదైతే ఉందో నిశ్చయాత్మకమైంది గనక అది ఎప్పుడు నీ మీదనే ఉండేటట్టుగా మాకు ఆ శక్తిని ప్రసాదించు అలా గనక శక్తిని ప్రసాదిస్తే ఇంత ముందు అన్న చూసారా అంధస్యా గుడ్డివాణ్ణి నాకు కళ్ళు వస్తాయి అప్పుడు కళ్ళొస్తాయి గనక ఏది ఎక్కడో నాకు తెలుస్తుంది కాబట్టి చొరైహి మహాబలిభి ఇంద్రియ నామధేయ కాబట్టి ఎవరైతే ఆ చోరలు ఉన్నారో వాళ్ళు నా దగ్గర ఈ వివేకాన్ని అపహరించేటువంటి అవకాశము లేదు మోహాంధకార కుహురే వినిపాతి కాబట్టి మోహం అనేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారంలో నేను ఆ గుహలో పడిపోవడం కూడా జరగదు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నీపై బుద్ధులు మాకు నిమ్ము నీరజపతి నెక్స్ట్ ప్లీజ్ లక్ష్మీపతే కమలనాభ సురేష విష్ణు యజ్ఞేశ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం నీ నామరూపములకు నిత్య జయ మంగళం అన్నాడు త్యాగరాజస్వామి అన్ని నామాలు ఆయన అన్ని రూపాలు ఆయనే సరేనా ఇప్పుడు ఇలా చూసామనుకోండి అది కుండ ఇటు చూస్తే బాణ అటు చూస్తే మూకుడు ఇటు చూస్తే కూజా కాబట్టి అన్ని మట్టి పాత్రలేనా వాటి పేర్లు వాటి రూపాలను బట్టి పేర్లు మారుతూ ఉన్నాయి రూపాన్ని బట్టి నామం మారుతూ ఉంది కాబట్టి ఈ ప్రపంచం అంత నామరూపాలతోనే ఉంది ఏమీ లేదు ప్రపంచం ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ అండ్ ఫార్మ్ ఇవి ఎవరి ఈ రూపాలన్నీ భగవంతుడివి ఈ నామాలన్నీ భగవంతుడి గనక ఇది మంగళకరమైనటువంటి రూపం మంగళకరమైనటువంటి నామం గనక నీ నామరూపములకు నిత్య జయ మంగళం అన్నాడు త్యాగరాజస్వామి మంగళం పాడుతూ కాబట్టి నామరూపాలే ఉండేది ఇవన్నీ నీకన్నా అన్యమైనటువంటివి కావు భగవాన్ లక్ష్మీపతే సురే విష్ణు య య మధుసూదన విశ్వ బ్రహ్మణ్య కేవ జనార్దన వాసువా ృసింహ మమదేహి కరావలంబ అన్ని పేర్లతో భగవంతుని పిల్లడమే కాకపోతే ఏమిటంటే ఇది కుండా ఇది బాణ ఇది మరొకటి అన్న దాంట్లో మనకు తెలిసేది మట్టే ముంతామో కొడు బానల్లు కుండలు ముంతాము కుడు పాలలు కుండలు నామూల పో కడలే ఏ ముంతాము కుడు పాలలు కుండలు నామ మట్టి పాత్రలకు మన్నే అండ మట్టి పాత్రలకు మన్నే అండ జగమంతటికి నీవే నిండా ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు మారని రూపం ఆరని దీపం హువిలో దివిలో నీవేసం ఎన్నో ఎన్నో రూపాలు కాబట్టి రూపాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోతాయి కానీ స్వరూపం మాత్రం అలాగే ఉంటది మట్టి పాత్రలన్నీ పగిలిపోతాయి దానివల్ల మట్టికి వచ్చినటువంటి నష్టమే లేదు ఎందుకని సత్యమైంది అదే కాకపోతే ఇక్కడేమిటంటే భగవంతుడి నామాలకి మన నామాలకి తేడా వేరే ఇది విచిత్రం ఇది మనం రకరకాలుగా పెట్టుకుంటాం ఇప్పుడైతే అసలు ఊహకే అందడం లేదు నేను ఎవ్వరిని మీ అబ్బాయి పేరేంటని అడగను ఎందుకని ఏం చెప్తారని భయం జుమహేరు జుమహా స్వామీజీ ఏంటి జుమహ స్వామీజీ ఇంకా ఈ పేరే ఇట్లుంది దాని అర్థం ఏమని అడిగేది నేను ఒకవేళ జుమహ అంటే ఏంటంటే జిలేబు అంటారేమో అందువల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే నామాలు రూపాలు ఒక రూపం ఉంటే దానికి నామం ఉంటుంది ఆ రూపం దేనో తెలియజేయాలి కానీ ఇప్పుడు అది అందులో పూర్వపు రోజుల్లో మన పెద్దవాళ్ళంతా భగవంతుడి యొక్క నామాలు పెట్టేవాళ్ళు అలా పెట్టడంలో ఉద్దేశం ఏందంటే నా బిడ్డ కూడా అట్లా కావాలి అని సరేనా నాకు కూడా చిన్నప్పుడు సుందర అని పేరు పెట్టారు సరేనా మా అమ్మ అన్నగారు పెట్టారు సుందర అని అంటే ఆయన అనుకొని ఉంటాడు చాలా అందంగా ఉండాలని కానీ నేను అందంగా లేను అప్పుడు నేను ఆలోచన చేశాను పాపం ఆయన పేరు పెట్టాడు కదా రాఘవయ్య గారు కానీ అందంగా ఉండాలని ఆయన నాకు పేరు పెట్టాడు నేనేమంత అందంగా లేను ఎట్లా ఉంటే అందంగా ఉంటాను అందరూ ఎట్లా నేను ఉంటే అందరి ఆకర్షింపబడతాను అది ఏదో ఆ అందం ఆ సౌందర్యం నిజమైనటువంటి సౌందర్యం ఏదో నేను వెతికి పట్టుకున్నాను గనుకనే ఎక్కడికి పోయినా ఈ వేలాది జనం నా వెంటబడ్డానికి కారణమేంటో తెలుసా నేను చాలా అందంగా ఉండడమే ఇప్పుడు అర్థమైందే మీకు కాబట్టి ఇది జ్ఞానానికి సంబంధించింది ఈ సౌందర్యము జ్ఞానానికి సంబంధించింది అంతకన్నా ఇంకే కాబట్టి ఇప్పుడు భగవంతుని పేర్లు చూడండి మనం ఇప్పుడు కేవలం ఈ శ్లోకంలో పేర్లే ఉన్నాయి ఇంకేమీ లేదు లక్ష్మీపతే అంటే లక్ష్మీనారాయణ ఓకే కాబట్టి లక్ష్మీదేవితో కూడి ఆయనే కదా లక్ష్మీ నృసింహ లక్ష్మీదేవితో కూడినటువంటి నరసింహస్వామి కాబట్టి ఈ లక్ష్మి మన దగ్గర గనగా ఉంటే ఎన్ని రకాలుగా యాతన పెడతాదో చెప్పలేం కానీ ఆయన దగ్గర ఏం చేస్తా ఉందో తెలుసా ఆయన పాదాలకు మసాజ్ చేస్తా చూసుకోండి మీరు లక్ష్మీనారాయణ ఫోటో చూడండి స్వామి అట్లా పడుకొని ఉంటాడు పాలకడల్లో పాదాల దగ్గర అమ్మవారు కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంటది అంటే సేవ చేస్తూ ఉంటది భగవంతుడికి ఇప్పుడు అర్థమైందే నాకు లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీ కటాక్షం దేనికి దేనికి సార్ ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకో తెలుసా లక్ష్మీదేవి పని చేసిందో అదే చేస్తుంది ఏంటి ఆమె చేసిన పని స్వామికి పాదాలు ఒత్తుతూ ఉండడం अंत भगवंत सीन कोसम उंटे दैव सी इंकोक दाकोस का धन तो यो चयकूड पनल का लक्ष्मीपति अदे लक्ष्मी नृसीम लक्ष्मीपति कमलनाथ कमलनाथ yes. कमलनाभ कमलनाभ अटे कमलश हृदयाख्य गर्भे అంటే మధ్యే ఉపాస్యత్వాత్ కమలనాభ అంటే కమలం అంటే పద్మం హృదయ పద్మం ఆ హృదయ పద్మం ఉండేటువంటి వాడు కమలనాభుడు ఈశ్వర హృదే హృదయర్జున తిష్టతి పద్దెనిమిదవ అధ్యాయం భగవద్గీతలో క్లియర్ గా చెప్తారు స్వామి అర్జున ఈశ్వర సర్వూతానాతి ఈశ్వర పరమేశ్వర సర్వూతానా ప్రాణినా హృదయ దేశే ట్టి పరమేశ్వరుడు ఎక్కడో కాదు ఉండేది మన హృదయంలోనే ఉన్నాడు చాందోగ్యోపనిషత్తు కూడా దీన్ని ధృవపరుస్తూ ఉంది దీన్ని చాందోగ్య ఉపనిషత్తులో దహరాకాశ విద్య అంటారు అంటే హృదయంలో పరమేశ్వరుని ఏ విధంగా ధ్యానించాలనో ఇది చాందోగ్యోపనిషత్తులో దహరాకాశం అంటే హృదయాకాశంలో పరమేశ్వరుని దర్శించేటువంటి విద్యను గురించి చర్చించడం జరిగింది కాబట్టి ఒక పుష్పం ఉంటే పద్మం ఉంటే అది మొగ్గగా ఉండేటప్పుడు అది ముకుళించుకొని ఉంటుంది సరేనా ఇట్లా మూతబడి ఉంటుంది కాని ఈ పద్మం సూర్యుని యొక్క ప్రకాశం పడ్డప్పుడు ఏది సూర్యోదయం జరిగిన తర్వాత పద్మం ఒక్కసారి వికసిస్తుంది కాబట్టి మన హృదయ పద్మం కూడా ఉందంటే అది మూసుకొని ఉంది ముకుళితమై ఉంది అది విరబుయాలంటే జ్ఞానం అనేటువంటి భాస్కరుడు జ్ఞాన భాస్కరుడు గనక విరబూసినట్లది ఉదయించినట్లయితే అది విరబూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హృదయంలో పరమేశ్వరుడు ఉండొచ్చు హృదయంలో పరమేశ్వరుడు ఉండాలి అని నీకెట్లా తెలుస్తుంది పద్మం వికసించందే దాని యొక్క సుగంధం సౌరభం వేద కాబట్టి పద్మం వికసించాలంటే సూర్యుని యొక్క సూర్యుడు ఉదయించ జరగాలి సూర్యోదయం జరగాలి ఆ యొక్క సూర్యుని కిరణాలు పడితేనే అది వికసిస్తుంది వికసించినప్పుడే అందులో ఉండేటువంటి సుగంధం వెదజల్లబడుతుంది కాబట్టి మన హృదయంలో కూడాను పరమేశ్వరుడు ఉన్నాడు గురు బోధ అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఈ జ్ఞాన ప్రకాశంలో హృదయం ఒక్కసారి విరబూస్తే దాంట్లో ఉండేటువంటి పరమాత్మ దర్శనం మనకు అందుతుంది కాబట్టి అది పద్మం ఎక్కడో కాదు బురదలోనే ఉంది బురదలో పద్మం ఉంది కాని పద్మంలో బురద లేదు అది అంటదు ఆ విధంగా నిస్సంగత్వం अटकंड उ मनस्तत्वा मन तैर चेस अने भगवंत नामजेस्तूताई सुमीपते कमलनाभ सुरावानाश प्रभु देवत प्रभु आये सुन अटे शोभन दातृणामश शोभन दातृा अटे शोभन जीवित कलवा శోభన జీవితం కలిగిన వాళ్ళు అంటే మంచి చేసేటువంటి వాళ్ళని అర్థం వీళ్ళు ఎవరు వాళ్ళు దేవతలు అదే సుర సుర శబ్దం సురేష కాబట్టి సురులకు ఈశ ప్రభు శోభనదాతృణాం ఈశహ ప్రభు ఇత్య సర్వేష అంటే మంచి చేసేటువంటి వాళ్ళు దేవతలు ఇప్పుడు చూడండి అగ్ని ఉంది అగ్ని ఎంతో మేలుదర్చుతా ఉంది వాయువు ఉంది వాయు వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం గాలి లేకపోతే క్షణం జీవించలేం కాబట్టి వాయుదేవుడు అందువల్ల ఆయన్ని త్వమే ప్రత్యక్షం బ్రహ్మాసి నువ్వే భగవంతుడు అని కూడా మనం ఉండడానికి కారణం వరుణుడు లేకపోతే మనకు నీరే లేదు కాబట్టి నీరుంటే కాని మనం బ్రతకలేము వీళ్ళందరూ కూడా ఇతరుల కోసం ఏమి ఆశించడం లేదు దేవతలందరూ కూడా ఏదైతే ఆశించకుండా చేస్తూ ఉన్నారో అటువంటి శోభనదాత్రుడాం అటువంటి శోభన జీవితం కలిగినటువంటి వాళ్ళకి ప్రభువు పరమేశ్వరుడు గనక వాళ్ళకి ఆ వైభవం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడి నుంచే సంక్రమించింది అని అర్థం అటువంటి భగవంతుడు అంతటా ఉండాడు గనుకనే మంచి చేసే ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తాడు దేర్ ఫోర్ విష్ణుహో అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని లేదు ఇవన్నీ నామాలను కానీ ఇవి అర్థం అయితే మాత్రం జీవితంలో చాలా మార్పు వస్తుంది ఇప్పుడు విష్ణుహో అన్నాం అనుకోండి వ్యాపనశీలహ అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఆల్ పొర్వేడింగ్ కాన్షియస్నెస్ పరమేశ్వరుడు కదా తప్పు చేయగలవు ఇంక నువ్వు అది మనకు అర్థం కాదు అది ఆ విష్ణు శబ్దం అర్థం కాదు వ్యాపన శిలహ అనేది కనుక అర్థమైందంటే ఇంక మనం తప్పు చేయలేము ఎక్కడ చేస్తాం చెప్పండి ఎక్కడ చేస్తాం ఎవ్వరికీ తెలియకుండా తలుపేసుకో తప్పు చేసినా అక్కడ భగవంతుడు ఉండాడు అని అర్థం అదే వ్యాపన శిలహ అంటే కనకదాసు చదువుకునేటప్పుడు ఆ గురువు గారు అదే చెప్పాడు కనకదాస్కి ఏది కర్ణాటకలో ఉడుపిలో వాళ్ళందరికి బోధించిన తర్వాత గురువు అన్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడి పండిచ్చాడు అది అయిపోయిన తర్వాత గురువులు సాధారణంగా ఇస్తూ ఉంటారు కదా శిష్యులేది ఇస్తారు వాళ్ళకి మళ్లీ ఇస్తారు ప్రసాదం నాయన ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క పండిస్తున్నా మీరు పోయి ఈ పండు తిండి రండి కాకపోతే ఎవరు చూడకుండా తిండి రావాలి మీరు సరే అందరూ వెళ్ళారు ఒక్కోడు తలుపేసుకొని లాగడమే తినేసి శుభ్రంగా చేతులు కడుక్కొని వచ్చేసారు ఒక్క కనకదాసు మాత్రం మహాభక్తుడు కనకదాసు అంటే చిన్న విషయం కాదు ఆయన పెద్దవాడైన తర్వాత అమోఘాలు జరిగాయి అద్భుతాలు జరిగాయి ఆయన ఒక్కడు మాత్రం పండు చేత పట్టుకుని వచ్చాడు నైనా మీరందరూ తిన్నారా తిన్నాం ఎక్కడ తిన్నారు ఒకడు చెప్తాడు నేను తలుపేసుకొని లోపల కూర్చొని ఇంకొకటి చెప్తాడు ఎవ్వరు లేని చోట ఒక దిగుడు బాబు ఉంటే ఆ దిగుడు బాబులో కూర్చొద్దా ఈ రకరకాలుగా చెప్పారు మరి ఇంతమంది తినొచ్చారు కదా ఏనా కనకదాసు నువ్వెందుకు తినలేదని అడిగాడు భగవాన్ మీరేం చెప్పారంటే గురుదేవా ఎవ్వరు చూడకుండా ఉండే చోట తినరమ్మన్నారు నేను ఎక్కడ ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాలేకపోతున్నాను ఎందుకని ఎందుకని చూస్తా ఉన్నాడు ఎవడో ఒకడని ఎవడా ఒకడని విష్ణు అది వ్యాపనశీలం అంతటా ఉన్నాడు కదా నేను ఎక్కడ ఎవరికి తెలియకుండా చూడాలనుకున్నా అక్కడ భగవంతుడు ఉన్నాడు కదా ఇప్పుడు అర్థమైందే ఆ గురువు బోధించినటువంటి విషయం ఎవరికి అర్థమైందంటే కనకదాసు ఒక్కడికే అర్థమైంది అంతే ఇంకేం పైగా ఆ రోజుల్లో అన్ఫ్యూజుడు ఆయన సరేనా ఎవరు దగ్గరకు రానిచ్చేటువంటి వాళ్ళు కాదు అటువంటి కులంలో పుట్టాడు అని కాని ఆయనే ఉడిపికొచ్చినప్పుడు బాలకృష్ణుని దర్శించడానికి మీరు పోయి ఉంటే చూసుంటారు మేము వెళ్లినప్పుడు కూడా మన వాళ్ళని తీసుకెళ్లా నేనప్పుడు అందరికీ చూపెట్టాను ఆయన మాట్లాడుతూ ఉంటే విశ్వేశ్వ అన్నారు ముందు సుందర స్వామిని తీసుకెళ్లి అక్కడ చూపెట్టండి ఆ కనకకింటి దాన్ని చూపెట్టి తీసుకురండి ఎందుకంటే ఈయనో ఒక కనకదాసు అన్నాడు మన వాళ్ళ ఉన్నారు ఈయనో కనకదాసు కనకదాసు కనకదాసు చూపెట్టండి అని ఎందుకు చెప్తున్నానంటే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు లోపలికి ఎవరు రానిలేదు ఎందుకంటే ఆయన అంత్యుజుడు గనక ఎవ్వరు రానిలేదు లోపలికి పోవడానికి వీలు లేదు అన్నారు పాపం బయట ఆ గర్భాలయం చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉన్నాడు ఏ పాపం చేశానో భగవాన్ ఇదో ఈ గోడ ఒక్కటే ఈ గోడకు ఆ వైపున నువ్వు ఈ వైపున నేనున్నా అందరూ దర్శనం చేసుకుని వస్తున్నారు కానీ నాకు ఆ భాగ్యం లేదు అని ఏడుస్తూ తిరుగుతూ ఉంటే ఒక దశలో ఆయన ఒక్క చుట్టూ తిరిగేటప్పటికే దన్నని పగిలింది ఆ గోడ ఆ గోడ పగిలితే ఒక పెద్ద రంధ్రం ఏర్పడిపోయింది చూడండి అందులో అక్కడ రాళ్లతో కట్టి నేను చూశాను ఆ టెంపుల్ని రాళ్లతో కట్టి ఉండారు ఆ రాళ్ళు పగిలి పక్కన ఇప్పుడు ఎట్లా చూస్తాడు ఆ వైపు చూస్తాడు తూర్పు వైపు కదా ఈయన ఈ వైపు ఉండాలి కదా అప్పుడేం జరిగిందో తెలుసా ఆ విగ్రహం ఇలా చూస్తూ ఉన్న విగ్రహం ఇలా తిరిగింది ఇలా తిరిగి కనకదాసుకు అభిముఖంగా నిలబడింది అంత ఇంకేం లేదు దండం పెట్టాడు నేను రాలేకపోతున్నాను గాని నిన్ను రాకుండా ఎవరైనా ఆపగలరా భగవాన్ నన్ను నీ దగ్గరకు రాకుండా ఆపారు కానీ నువ్వు నా దగ్గరకు రాకుండా ఎవరైనా ఆపగలరా చూడు నాకు దర్శనం ఇచ్చావని ఇప్పటికి కూడా మనం ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి దర్శనం చేస్తాం స్వామీజీ దాన్ని కనకకిండి అంటారు కిండి అంటే కిటికీ అంటే కనకదాసు ఎక్కడి నుంచి అయితే భగవంతుడు చూశాడో ఆ కనక ఇప్పటికి కూడా మీరు బాలకృష్ణుడిని ఉడిపిలో చూడడం ఈ విధంగానే ఉంటుంది ఈ విధంగానే ఉంటది ఎందుకు చెప్తున్నానంటే విష్ణుహం అంటే అర్థమైతే ఇట్లా ఉంటుంది జీవితం వ్యాపనశలహా ఇంకా తప్పు చేయలేము అంత అన్ని వైపులా అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో అన్ని కాలాల్లో భగవంతుడు ఉండేటప్పుడు తప్పు చేసేది సాధ్యపడుతుంది సాధ్యపడదు విష్ణుహం అట్లాగే యజ్ఞేష విష్ణు తర్వాత యజ్ఞేశ విష్ణుహేష యజ్ఞేశ సర్వయజ్ఞ స్వరూపత్వాత్ యజ్ఞ కాబట్టి అన్ని యజ్ఞాల యొక్క స్వరూపం ఆయనే కాబట్టి అనేక యజ్ఞాలు ఉన్నాయి దేవ యజ్ఞం ఉంది పితృయజ్ఞం ఉంది మనుష్య యజ్ఞం ఉంది భూత యజ్ఞం ఉంది జ్ఞాన యజ్ఞం ఉంది కాబట్టి ఈ యజ్ఞాలన్నిట్లో కూడాను పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఉంది యజ్ఞార్థా కర్మ బంధన భగవద్గీత కాబట్టి యజ్ఞ కర్మ ఏదైతే ఉందో అది ఒక్కటే నిన్ను బంధించదు దానికన్నా అన్యత్ర వేరుగా ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడాను నిన్ను బంధిస్తాయి అది యజ్ఞభావన యజ్ఞభావన అంటే కేవలం ఈశ్వర భావనతో కర్మలు ఆచరించడం జనాభా మరాఠీ మహాసాధ్వీ జనాభాయ్ మహాభక్తురాలు విని ఉంటారు మీరు జనాభాయి పాండురంగ భక్త విజయంలో వస్తుంది నేను చంద్రబాబు తరంగంలో కూడా రాశాను ఆమె స్టోరీ ఆమె ఒకరోజు పక్కింటివిడ ఆవిడ కలిసి పేచీలు పడుతూ ఉన్నటువంటి సన్నివేశం చూడండి ఎట్లుందో మహాభక్తురాలు ఈవిడ ఇంకొక ఆవిడ ఎట్లాగైతే మన కోళాయిల దగ్గర పడుతుంటారు గొడవ అట్లాంటి గొడవ పడుతున్నారు వీళ్ళిద్దరు అదే సమయానికి నామదేవ్ ఆ వైపు వచ్చాడు ఆ జనాభా గురువు నామదేవ్ నామదేవ్ చూచాడు ఏంటి జనాభాయ్ అయినా ఏంది ఇట్లా తగు ఉంది అని దగ్గరగా వచ్చి ఏమిటి అని ఏం లేదు ఆమె పిడకల్ చేసింది జనాభా పిడకల్ చేసింది ఆమె అంటది నా పిడకలు ఈవిడెత్తుకొని పోయింది రెండు అంటది ఏమమ్మా పిడకలు ఎందుకు ఎత్తుకొని పోతానండి మా ఇంట్లో లేవా మా ఇంట్లో ఉన్నాయి లేదు లేదు నా ఈ రెండు మిస్ అయింది ఈవిడే దిసిపోయింది అని ఈవిడ గొడవ పెడతాను ఇట్లా కొద్దిసేపు గొడవ అయిన తర్వాత నామదేవ్ అంటాడు పిడకలన్నీ ఒకటిగానే ఉంటాయి కదా తయారైంది పేడతో కదా ఏమి జనాభాయ్ ఇవి నీ పిడకలని ఎట్లా చెప్పగలవు వాళ్ళ ఇంట్లో కూడా పిడకలు చాలా ఉన్నాయి కదా ఆ రెండు మాత్రమే నీవని ఎట్లా చెప్పగలవు చె చెబితే నేను న్యాయం చెప్తానని అప్పుడు జనాభా అన్నది గురుదేవా నేను విటలా విఠలా అంటూ పిడకల్ చేశాను విఠలా విఠలా పాండురంగా విటలా అంటూ పిడకల్ చేశాను నేను మీరు కావాలంటే అవి చెవి దగ్గర పెట్టుకొని వినండి అవి పలుకుతాయి అంటాడు ఎక్కడైనా ఉందా ఇది ఇప్పుడు మనం కూడా చేస్తూ ఉంటాం ఏమో పనే ప్రయత్నం చేశాను నా వల్ల కాలే ఇప్పుడు నేను ఎప్పుడు ఏది రాయబోతున్నా భగవంతుడిని తలుచుకునే అట్లాగే వచ్చాయి ఎన్ని గ్రంథాలు కాబట్టి భగవన్ నామం నేను చెప్తాను కాని ఆ తర్వాత ఆ కాగితం మీద చెవి దగ్గర పెట్టినా ఏం వినపడదు కానీ ఆవిడ నేను భగవాన్ నామం చెప్పాను కాబట్టి మీరు కావాలంటే ట్రై చేయండి అంటే నామదేవుడు ఏది నీ పిడకలు ఇదిగో ఈ రెండు నా పిడకలను అతి రెండు పెట్టుకొని ఆయన రెండు చెవుల దగ్గర పెడితే విటల్లా విటల్లా విటల్లా విటల్లా పాండరంగా విటల్లా vitala vitala panduranga vitala vitala vitala panduranga vitala jai panduranga vitala jai panduranga vitala vitala vitala panduranga vitala vitala vitala pandurang vitala vitala vitala pandurang vitala hari hari hari hari vitala vitala pandurang vitala vitala vitala panduranga vitala jai panduranga vitala jai panduranga vitala vitala vitala panduranga vitala vitala vitala panduranga vitala vitala vitala panduranga vitala vitala vitala, vitala. panduranga vitala jai panduranga vitala jai panduranga vitala విటలా విఠలా పాండురంగ విఠలా విటల విఠలా పాండురంగ విఠల విఠలా విట పాండురంగ విఠల జయ పాండురంగ విఠల జయ పాండురంగ విఠల పాండురంగ విఠల జయ పాండురంగ అలా వింటూ ఉంటే ఆ పిడకల్లో నుంచి వస్తా ఉంది విటలా విటలా విటలా విటలా అని ఉన్నవాళ్ళందరూ విన్నారు ఏమో నామదేవుడు చెప్తున్నాడు ఆమె గురుగనక మనం వింటామని విన్నారు ఎవరు విన్నా వినపడతా ఉంది ఎక్కడైనా సాధ్యమా ఇది కాబట్టి భగవన్ నామం చేస్తూ ఆమె పిడకలు చేస్తే ఆ పిడకలలో కూడా భగవంతుడు ఉండిపోయాడు ఇది ఎలా సాధ్యమైంది జనాభాయ్ ఎలా సాధ్యమైంది నీకు అని వాళ్ళందరూ అడిగితే जनाबाटी नेटला रंग जैसा अंतर के पिड़कों शब्द वस्ो अभी रंगड़ की तल्क एंक अंत धैर्य अंत्वास प्रगाढ़ विश्वास నీకు ఎలా వచ్చింది జనాభా తప్పకుండా దాంట్లో వినపడుతుంది అన్నవి ఎలా సాధ్యమైంది అప్పుడు అంటది బిడ్డ తల్లిని మోసం చేయొచ్చేమో గానీ ఇప్పటి బిడ్డను మోసం చేసిన తల్లి ఎక్కడా కనపడలేదు కాబట్టి పాండురంగడు నాకు తల్లి ఈ సందర్భంలో ఒక అభంగం ఆలపిస్తుందామి పక్షి జయ దిగ్గర బలకాశీ చిండ్ ఆశీ జా కృష్ణ జేపు గళి పిల్లా పాశీ పక్షి జయ దిగంతర బాశీ ఆచార పక్షి జయ దిగంతర శిచార పక్షి దిగ తరు బాశి చారు పక్షి దిగర్ హిం ఆకాశీ ఘారు హిండ్ ఆకాశీపు పిల్లా పాల్లా పాక్షి దిగం తర వాళ్ళ ఆని చార పక్షి జయ దిగంతర వనర హిండే జాడరీ వనర హిండే జాడావరీ పిలీ బంధునీ ఉధరి తియ్యే మాసీ విఠలమాసి విఠలమాయి జి వేళ వేళ పే పక్షి జయ దిగంతర చారు పక్షి దిగం తరు బాశిని చారు ఆకాశీపాలి పిల్లా పాసి పక్షి జయ దిగం తరు చెట్లో गूटी पक्षिपिटी का दिगंतर दे दा मेत दीसकोचि पक्षीजा पक्षीजा హిండతే ఆకాశీపడ్ గారహిండతే ఆకాశి గారహిండతే ఆకాశీ జపు పిల్ల పాయ ది అంటే గద్ద గద్ద పైకి పోత చూడండి చాలా ఎత్తున ఎగురుతూ ఉంటది ఒక్కసారి సర్రని డైవ్ చేసి కిందకొచ్చి మళ్ళీ పైకి పోనాభాయ చెప్తుంది ఎందుకని ఆ విధంగా అది అంత పైకి ఎత్తుకుపోయినటువంటి గద్ద ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ సర్రని కిందకొచ్చి మళ్ళీ ఎందుకు పైని పోంటే కింద ఉండే తన బిడ్డ ఎట్లుందో చూడాలి అని ఏమో ఏం ఆపదొచ్చిందో నా బిడ్డకి కనుక నేను వెళ్ళి చూసి మళ్ళీ వెళ్తాను అనుకుంటదట గద్ద గద్దకే ఎట్లా ఉండేటప్పుడు దాన్ని సృష్టించినటువంటి నా భగవంతుడికి ఎంత ఉంటుంది సరేనా అందుకని ఎక్కడ ఉన్నా సరే పాండురంగడు నా మీద ఒక కన్ను వేసే ఉంటాడు నా బిడ్డ ఎట్లా ఉందా అని నన్ను చూస్తూనే ఉంటాడు కాబట్టి ఇదంతా నీకెట్లా సాధ్యమైంది జనాభాయ్ అని అడిగావు ఇదిగో చెప్తున్నాను విను ఆయన నన్ను చూస్తూనే ఉంటాడు వానరహిండే జాడావరి వానరహిండే జాడావరి పిలి పిలి బాధనివరీ పిలీ బాధని మా విల మ మాసీ విఠల జా వేళ పక్షి జయ దిగంతర వాళ్ళకాశీచార పక్షి జయ దిగంతర పక్షి జాయే దిగంతర పక్షి జాయ దిగతరు పక్షి జాయ దిగరు పక్షి జాయే దిగరు పక్షి జాయ దిగరు పక్షి జాయ దిగరు పక్షి జాయ దిగరు పక్షి జాయ దిగరు కాబట్టి ఎక్కడ తిరుగుతూ ఉండినా తల్లి పక్షికి ఎట్లాగైతే పిల్ల పక్షి మీదనే ధ్యాసం ఉంటుందో విఠలమాయి అది పద అంటే మా విఠలమ్మ అని అర్థం తల్లిపక్షికి బిడ్డ మీద ఎట్లాగైతే ధ్యాసం ఉంటుందో మా విఠలమ్మ మా రంగమ్మ ఎక్కడున్నా నన్నే చూస్తూ ఉంటాడు కనుక నేను ఈ పిడకల చేశాను అంటే అక్కడ కూడా పాండురంగుడు ఉన్నాడు ఎందుకని ఆయన నామం ఉంది గనక వాచ్య వాచక యో వాచ్యానికి వాచకానికి తేడా నామికి నామానికి తేడా ఎక్కడ నామం ఉందో అక్కడ నామి ఉండాడు అని అర్థం కాబట్టి నన్ను నిరంతరం కాశిపెట్టుకొని ఉన్నాడు నిరంతరం చూస్తూ ఉండాడు కాబట్టి మాకు ఏదీ లేదు అందుకని నేను పరమేశ్వరుడి కోసం ఆయనకి పాలు కాచాలని నేను పిడకల తయారు చేశాను గనక అవి నాకు కావాలి అని అనడంలో ఉద్దేశం ఏంటంటే అవి భగవంతు అంటే భక్తులు ఇవన్నీ కూడా వాళ్లల్లో ఉండేటువంటి వైభవాలను ప్రదర్శించుకోవడం కాది భగవంతుని యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాకడం ఆ విధంగా ప్రపంచం నమ్మలేనిటువంటి వాళ్ళు భగవంతుని నమ్ముతారు విశ్వసించలేనటువంటి వాళ్ళు విశ్వసిస్తారు అకుంఠితమైనటువంటి విశ్వాసంతో భగవంతుణ్ణి వాళ్ళు అర్చించేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇందులో ప్రధానమైనటువంటి విషయంగా మనకు తెలుస్తూ ఉంటది కాబట్టి యజ్నేశ మధుసూదన మధునామానాం అసురం సూదితవాన్ ఇది మధుసూదన కాబట్టి మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించాడు గనక మధునామానాం అసురం అసురం రాక్షసుడు కాబట్టి అటువంటి వాణ్ణి మధునామానం అశ్రునం శోధితవాన్ ఇది మధుసూదన ఇంకొక అర్థం కూడా ఉంది మధువతు ఇష్టత్వాత్ అహంకార మధువతు అంటే తేనెలాగా అందరికీ ఇష్టమైంది ఏంటంటే అహంకారం సరేనా కాబట్టి తేనె అంటే అందరికీ ఇష్టం అట్లాగే మధువత్ తేనెలాగా మనకు ఇష్టమైంది ఏంటంటే అహంకారం నేను నేను నేను నేను అనేటువంటి అహంకారం దాన్ని సూదితవాన్ अहंकारा पोगोटेवा इतत्वा मधुवत इष्टत् अहंकार मधु तम अहंकार सूदयति अहंकारा पोगोटे मधुसूदन विश्वपा विश्व रूपमेंट विश्व जगत्ते అది తన స్వరూపంగా కలిగినటువంటి వాడు ఎందుకని ఆయన నుండి ఆవిర్భవించింది గనక యతోవ ఇమాని భూతాన్ని జాయంతి ఈన జాతాని జీవంతి ఎత్పయంత అభిషంవిశంతి ఎవరి నుండి అయితే ఈ యొక్క జగత్తు వచ్చిందో ఎవరిలో ఉందో తిరిగి ఎవరిలో విలీనమైపోతుందో అది పరమేశ్వరుడు గనక సృష్టి అంతా కూడాను విశ్వం కూడాను భగవంతుని యొక్క రూపమే కాబట్టి ఇది విశ్వరూప బ్రహ్మణ్య బ్రహ్మణాయా కాబట్టి బ్రహ్మకు మేలు చేశాడు గనక ఆయన బ్రహ్మణ్య ఇప్పుడు మనకు విష్ణు శాస్త్రంలో ఉంది బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానం కీర్తివర్ధనం లోకనాదం మహద్భూతం సర్వభూతోద్భవం కాబట్టి బ్రహ్మణ్యం అంటే బ్రహ్మకు మేలు చేశాడు అది బ్రాహ్మణాయ హితం అంటే సృష్టి కార్యంలో ఈ సృష్టిని చేయడానికి బ్రహ్మదేవుడికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి వాడు గనక జగదీశ్వరుడు ఆయనే విశ్వరూపుడుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నాడు ఆయనే బ్రహ్మణ్యగా కూడా మనకు తెలుస్తూ ఉన్నాడు కేశవ నెక్స్ట్ కశ్చ అశ్చ ఈ కేశాహ తే యద్వశ వర్తన్ స కేశవ ఇది కాబట్టి కేశవ మనకు మూడు అక్షరాలు తెలుస్తూ ఉండయి కా ఒకటి కశ్చేశ ఆ తర్వాత ఆ అశ్చ తర్వాత ఈశహ కేశ అవుతాది అప్పుడు కాబట్టి కశ్చ ఈశ్చ క అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణు ప్లీజ్ ఈశ అంటే పరమేశ్వరుడు ఈశ్వరుడు స్థితి సృష్టి స్థితి లయాలు కా ఆ కశ్చ కాబట్టి ఈశ కాబట్టి ఈ ముగ్గురు కూడాను కశ్చ అశ్చ ఈశ్చ త్రిమూర్తయ కేశ అప్పుడు కేశాహ అవుతుంది తే యద్వశే వర్తంతే కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడాను ఎవరి వశంలో అయితే ఉన్నారో ఆయన ఆయన పేరు కేశవ అంటే సాక్షాత్ పరబ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ పరబ్రహ్మం ఎందువల్ల వీళ్ళు ముగ్గురు ఈ ముగ్గురికి ఆధారమైన వాడు ఒక్కడు అదే పరబ్రహ్మం ఎందువల్లంటే సృష్టి చేసేవాడు స్థితికారకుడు కాదు స్థితికారకుడైనటువంటి వాడు లయకారకుడు కాదు కాబట్టి విష్ణుదేవుడు స్థితికారకుడు కాబట్టి ప్రపంచంలో ఏం కావాలో అవన్నీ చూసి పెడతాడు కానీ దీన్ని ఆదిలో సృష్టించినటువంటి వాడు బ్రహ్మదేవుడు కానీ చివరిలో లయింపజేసేటువంటి వాడు ఈశ్వరుడు ముగ్గురుకు మూడు ప్రత్యేకమైనటువంటి డ్యూటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు ఎవరో తెలియదు గాని ఆయన యొక్క అధీనంలో వీళ్ళున్నారు యద్వశ వర్తంతే ఆయన వశంలోనే వీళ్ళున్నారు గనక ఆయన్ని కేశవ అన్నారు కేశవ శబ్దానికి అర్థం అది త్రిమూర్త్యాత్మక శక్తి స్వరూపం కేశవ జనార్దన జనుల్ని సంతృప్తిపరిచేటువంటి వాడు వాసు వసతి వాసయతి రెండు వాసుదేవ అన్నప్పుడు వసతి అస్మిన్ సర్వం ఎవరులైతే ఈ సమస్తమైన ప్రపంచం ఉందో ఆయన వాసుదేవుడు అందువల్ల వసతి అని ఒక అర్థం వాసయతి కాబట్టి వాసయతి కాబట్టి అన్ని ఉండడానికి తానెట్లా ఆధారమై ఉన్నాడు అన్నిట్లో తానే ఉన్నాడు వసతి వాసయతి కాబట్టి తాను ఉన్నాడు అన్నిట్లో అన్ని ఉండడానికి తానే కారణమై ఉన్నాడు గనక ఆయన వాసుదేవ వాసు నెక్స్ట్ आ वासुदेवन दर्शन इंके चक्रपरेणक शंक अनयावल ठन्मेतरेण वरदाबयह मुद्रा లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఏకేన చక్ర అపరేణ శంఖ అన్యేన సింధుతనయా అవలంబ్య తి వరదాభయ హస్త ముద్రా లక్ష్మీ నృసింహ మమే కరావలంబం ఇప్పుడు స్వామిని సంపూర్ణంగా ప్రత్యక్షంగా తిరుమలకి వెళ్లి ఎట్లాగైతే బాలాజీని దర్శిస్తామో ఆ విధంగా లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిది ఏకేనా చూడండి అర్థం చేసుకుంటారు ఏకేన ఫస్ట్ లైన్లో ఏకేన చక్ర అపరేణ ఏకేన కరేణ అది అన్వయం అంటే ఒక చేతితో ఏకేన కరేణ అంటే ఒక చేతితో చక్రం చక్రం ఏకేన కరేణ చక్రం ఒక చేతిలో చక్రం ఉంది సుదర్శన చక్రం అపరేణం అది మరొక చేతిలో శంకం ఉంది అన్యన ఇంకొక చేతిలో ఇంకొక వైపు సింధు తనయా లక్ష్మీదేవిని చేతిలో అలా పట్టుకొని ఉన్నాడు కనపడతా ఉంటాడు ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి వామేతరేణ ఇంకొక వైపు అంటే కుడివైపు వామ వామేతరేణ వరదాభయ హస్తముద్రా వరదా అంటే వరాలు ఇచ్చేటువంటిది హస్తముద్రా అభయం కాబట్టి వరాల్ని అనుగ్రహించేటువంటిది అభయాన్ని ఇచ్చేటువంటి ఇప్పుడు నాలుగు చేతులు మనకు సరిపోయినాయి ఒక చేతిలో శంఖం ఒక చేతిలో చక్రం ఒక చేతిలో అమ్మవారు ఇంకొక చేతిలో అభయహస్తం లేదా వరద ఆ వరాలు అందించేటువంటి వాడు గనక ఇట్లా ఉండేటువంటి హే లక్ష్మీ మమదేహి కరావలంబం ఇక్కడ చేయుతనివ్వడం ఏంటి అట్లా కనపడమని అడుగుతా ఉన్నాడంతే ఇంకేం లేదు కాబట్టి నీ యొక్క దివ్య దర్శనాన్ని చివరికి వచ్చేసాము ఇప్పటి ఈ మూడు రోజుల్లో అనేక కోణాల్లో చూసి అర్థం చేసుకున్నాం ఈ లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని హే భగవాన్ చివరగా వచ్చాం గనక అంటే ఒక ఆలయానికి మనం వెళ్లి తిరిగి తిరిగి తిరిగి తిరిగి అన్ని వైపులా తిరిగి లోపలికి పోయి అటు పోయి ఇటు పోయి చివరికి గర్భగుడిలో ప్రవేశించి గర్భాలయములో స్వామి దర్శనం చేస్తామే అటువంటి గర్భాలయ దర్శనమే ఇది ఇంకే కాబట్టి ఎట్లా ఉన్నాడు ఏకేన కరేణ శంఖం ఏకేన కరేణ అపరేణ చక్రం కాబట్టి చక్రం పెట్టుకొని ఏంటది పాంచజన్యాఖ్యం చక్రం బిభ్రత కాబట్టి పాంచజన్యం అనేటువంటి శంకం అది పట్టుకొని ఉన్నాడు ఎందుకు ఈ శంకం శంకమేందుకు ఏదైనా పట్టుకోవచ్చు కదా శంఖమే ఎందుకు పట్టుకోవాలి కొండ పట్టుకుంటే పోల లే శంకమే పట్టుకోవాలి ఎందుకో తెలుసా అది కాల్ పిలుపు ఏ అది కాదు రా దారి ఎక్కడికి పోతున్నావే అటువంటి శంఖం అన్నాడంటే అటు కాదురా పోవాల్సింది అటు పోయినావా అదంతా ప్రేయస్సే ఇటువ ఇది శ్రేయస్సు రా ఇట్రా ఇట్రా ఇట్రా రా ఇటు రాబట్టి ఏదో రకరకాలైనటువంటి మార్గాల్లో చరించేటువంటి మానవాళికి సరైనటువంటి దశానిర్దేశం చేస్తూ నువ్వు పోవాల్సింది విషయాల వైపు కాదు విషయ ప్రపంచం కాదు అది అనిత్యం అసుఖం దుఃఖాత్మకం అది ఆ దుఃఖాలయంలో నువ్వు కాలు పెట్టదు దేవాలయంలో దుఃఖాలయంలో కాదు ఇటురా ఇటురా అని శంకాన్ని పూరించడమే శంకనాదం అర్థమవుతుంది ఇప్పుడు పరమేశ్వరుడి చేతిలో శంకం ఎందుకంటే దేనికి ఇది ఇందుకోసం కాబట్టి అదంతా ఈశ్వరుని యొక్క పిలుపు వేదమంతా కూడాను శంఖనాదమే ఎందుకో తెలుసా వేదంలో పరమేశ్వరుడు వినిపించిన జ్ఞానమంతా కూడాను మనల్ని ఆయన వైపు తిప్పుకోవడానికి దారి తెలియనటువంటి వాళ్లకి దారి చూపడమే శంఖధ్వని ఏదారెటు పోతుందో నీ అడుగులెట్టు పడతాయో ఏదారెటు పోతుందో నీ అడుగులెటు పడతాయో ఏదారెటు పోతుందో కాంతులు లేని కాంతారమున్నా కాంతులు లేని కాంతారమున్నా దారి చూపి నడిపేదెవరు కాంతులు లేని కాంతారమున్నా దారితో నడిపేదెవరో ఏదారెటూ పోతుందో నీ అడుగులెటూ పడతాయో ఏదారెటు పోతుందో ముందే ఇది కాంతారం మహా అడివి అరణ్యం పైగా లైట్ ఇటు బో అటు రా అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు మనకు ఈ ప్రపంచమనేటువంటి ఎడారిలో ఈ ప్రపంచం అనేటువంటి మహారణ్యంలో ఎటు చూసినా కూడా చీకట్లో కమ్ముకపోయినటువంటి జీవితంలో మనకు దారి చూపి నడిపించేటువంటి వాళ్ళు ఎవరున్నారుదో ఎవరికి తెలుసు కలల జగతిలో ఏది నిజమో ఏది కాదు ఎవరికి తెలుసు కలల జగతిలో ఏది దారి ఏది ఎడారి ఏది దారి ఏది ఎడారి తెలిసిన వాడు ఇరి దారి ఏది నిజమ్మో ఏది కాదు ఎవరికి తెలుసు కలల జగతులో ఏది దారి ఏది ఎడారి తెలిసినవాడు ఇరి దారి ఏ దారిట్టు పోతుందో ఎక్కడో ఒక్క చోట ఒక్క టర్నింగ్ లో దారి దప్పితే మనం చేరాల్సిన చోటుకి ఇంకా చేరలేము వేరే మార్గంలో ప్రయాణం సాగిపోద్ది కాబట్టి ఈ జీవన యాత్రలో ఎటు పోవాలి అనేది తెలియాలి అంటే భగవంతుని యొక్క వాక్కు ఏదైతే ఉందో ఆ పవిత్ర వాక్కును నమ్ముకునే పోవాలి అదే శంఖనాదం శంఖాన్ని పూరించడం అది కాదు నువ్వు పోవాల్సిన దారి ఇటు రా అని చెప్పడం ఇక అపరేణ కాబట్టి శంఖం ఒకటి అపరేణ చక్రం కాబట్టి చక్రం ఏదైతే ఉందో ఇది సుదర్శనాఖ్యం సుదర్శన చక్రం అంటే మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహమాద మాత్సర్యాల్ని సంపూర్ణంగా ఖండించేటువంటిది ఆ సుదర్శన చక్రం కాబట్టి ఆయన దగ్గరకు గనకపోతే ఈ కామక్రోధాలనంతా కూడాను మనకు దూరం చేస్తాడు మొట్టమొదట ఆయన శంఖనాదం విని ఆయనకి దగ్గరగా పోవాలి ఆ తరువాత మనలో ఉండేటువంటి కామక్రోధాలని అరిషద్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన దగ్గర సమర్పించాలి ఆ తరువాత వామేతరేణ వామేతరేణ వరద అభయహస్త ముద్రాం కాబట్టి వరద అంటే వరాల్ని దాతి ఇచ్చేటువంటి వాడు అని అర్థం అభిమతాన్ వరాన్ దదాతి ఇది వరదహ వరదడు అంటే అది అంటే మన యొక్క అభిష్టాన్ని మన యొక్క కోరికల్ని తీర్చేటువంటి వాడు అందువల్ల వరదహ అభిమతాన్ వరాన్ దాతి ఇది వరదహ కాబట్టి ఏ కోరికలుంటాయి మనకు భక్తులం గనక మనకు భగవంతుడి మీదనే కోరిక ఉంటుంది తత్సంబంధమైన విషయాలయందే మనకు ఆసక్తి ఉంటుంది వాటిని మనకు అనుగ్రహించేటువంటి వాడు గనక ఈ హస్తం ఇట్లా ఉంది నాయన ఇట్లా ఉంది కదా హస్తం వామేతరేణ కుడిచే ఇట్లా ఉంది అమ్మవారిని ఇట్లా పట్టుకొని ఉన్నాడు ఇలా కుడిచేయి అనడంలో నువ్వు ఏదైతే కోరుతున్నావో అది నేను నీకు అనుగ్రహిస్తాను రెండవది ఏ భయంతో నువ్వు ఉన్నావో ఆ భయం అవసరం లేదు నేను నీకున్నాను అభయప్రదానం చేస్తున్నాను అనేటువంటిది వరదాభయ హస్త ముద్రాం ఇది ఐకనోగ్రఫీ అంత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినా మీరు చూడండి మన ఆలయాల్లో కూడా ఇది బాగా సూక్ష్మంగా కనపడతాయి బాగా ఆలోచిస్తాయి ఎందుకని ఈ విధంగా ఉంది విగ్రహం అని ఆలోచిస్తే దాని యొక్క లోతులంతా మనకు తెలుస్తాయి అంతరార్థాలు మనకు తెలుస్తాయి ఇప్పుడు చూడండి ఆలయానికి వెళ్ళాం స్వామిని నిలబడుకొని ఉన్నాడు ఒక చెయ్యి ఇట్లా ఉంటుంది ఒక చెయ్యి ఇట్లుంటది లైక్ దిస్ కిందకి పెట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇప్పుడు బాలాజీ దగ్గర పోయినాం ఇట్లున్నాదనుకోండి ఇంకొక చెయ్యి ఇట్లా ఉంటుంది అంటే ఏంటి ఈ కింద చూపిస్తూ ఉన్నాడు నా పాదాలను నువ్వు ఆశ్రయించు నిన్ను నాలో కలుపుకుంటాను సరేనా ఇది ఇది అర్థం కాబట్టి నా పాదాలను ఆశ్రయిస్తే వరదాభయ హస్త ముద్రా కాబట్టి నిన్ను నేను ఇట్లా కలుపుకుంటాను ఇది రెండవది నా పాదాలను నువ్వు ఆశ్రయిస్తే నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను కాబట్టి ఆలింగనం చేసుకుంటాను అభయప్రదానం చేస్తాను ఇవన్నీ కూడా మనకు ఆలయాల్లో కనపడతా ఉంటాయి ఏ విగ్రహం దగ్గరకు పోయినా గుండె చెలించిపోద్ది హృదయం ఉండేటువంటి వాడికి ఎందుకో తెలుస చూడు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు అయ్యా నా పాదాలని ఆశ్రయించు నేను నిన్ను కలుపుకుంటా కాబట్టి నీకు ఆశ్రయస్థానం నేను కావాలి ఆశ్రయస్థానం నేను కావాలంటే ఆసక్తి నా మీద ఉండాలి నీకు మై ఆసక్త మన యోగం జన్మదాశ్రయ భగవద్గీత మై ఆసక్త మనహే పార్థ అర్జున నా ఎందు నీకు ఆసక్తి ఉండాలి నాయందే నీకు ఆశ్రయం ఉండాలి మాదాశ్రయ ఎక్కడ ఆసక్తి ఉంటుందో అక్కడ ఆశ్రయం ఉంటుంది కాబట్టి నా మీద ఉండాలి ప్రపంచం మీద కాదు ఆసక్తి అని తెలిసే కాబట్టి ఉన్నవి పోయే అవకాశం లేకుండా పోలేదు ఇవి పోకుండా ఉండాలంటే అభయప్రదానం చేసేవాడు ఉండాలి అభయప్రదానం చేసేటువంటి వాడు పరమేశ్వరుడే గాని మరొకటి కాదు ఇది పరమేశ్వర దర్శనం నెక్స్ట్ ఇప్పుడు పరమేశ్వర దర్శనం జరిగిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నదెవరు పరమేశ్వరుడేనా అంటే కొంతవరకు ఉన్నాడా కొంత వేరుగా ఉన్నాడా అంతా ఉన్నాడా అదే నెక్స్ట్ మాత నృసింహ పిత నృసింహ భ్రాత నృసింహ సఖా నృసింహ విద్యా నృసింహ ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ ఇక్కడ వరకు ప్లీజ్ పదహారు శ్లోకం అయిపోయింది ఇది పదిహేడు ఇంకా కంకులూషన్ కాని ఇక్కడ వరకు లక్ష్మీ నృసింహ కరావలంబం అని అంటూ కదా ప్రతి శ్లోకంలో లాస్ట్ లైన్ ఇక్కడకు వచ్చేటప్పుడు స్వామి నృసింహ సకలం నృసింహ అంటే లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం అనేటువంటిది ఆపేశాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా కరావలంబ స్తోత్రం పదహారో శ్లోకం దగ్గర సమాప్తమైంది ఇక్కడి నుంచి మళ్ళీ ఫలశ్రుతి లాగా నడుస్తూ ఉంది ఏంటా ఫలశ్రుతి ఈ లక్ష్మీ నృసింహ స్తోత్రం ఏమో ఇప్పుడు జరిగినటువంటి ఈ క్లాసెస్ లో నేను సక్రమంగా చెప్పి లేదా మీరు సక్రమంగా వినుంటే ఈ రెండిట్లో ఎక్కడ లోపం లేకుండా ఉంటే మనకు ఈ ప్రపంచమంతా లక్ష్మీ నృసింహ స్వామిగానే దర్శనం కావాలి అంతే ఆ మార్గంలోనే మనం నడిపాం ఇంతవరకు శాస్త్రాన్ని ఇంతవరకు అదే మనం బోధలో అర్థం చేసుకుంటూ వచ్చాం గనక అహం సర్వస్య ప్రభవ హే అర్జున అహం సర్వస్ ప్రభవ మత్తం ప్రవర్తతే మజన్మన్విత అహం నేను ప్రభవ సర్వ జగ ప్రభవ ఉత్పత్తి కాబట్టి ఈ సమస్తమైనటువంటి జగత్తుకు ఆధారమైనటువంటి వాణ్ణి ఉత్పత్తి స్థానం నేను నా నుంచే వచ్చింది ప్రభవ మత్ మన వల్లనే సర్వం జగత్ ప్రవర్తతే మత్త సర్వం ప్రవర్తతే మత్త సర్వం జగత్ ప్రవర్తతే ఇతి ఏవం మత్వా ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటూ ఉంటాడో ఇది మత్వా మాం భజంతే మాం సేవంతే కాబట్టి ఈ ప్రపంచం నా నుండే వచ్చింది ఈ ప్రపంచము నా నడుస్తూ ఉంది అనేటువంటి సత్యాన్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో అటువంటి వాడు మాం భజంతే మాం సేవంతే నన్ను సేవిస్తూ ఉంటాడు వాళ్ళు బుధాహ బుధజనులు బుధాహ అంటే అవగత పరమార్థతత్వాహ కాబట్టి పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాళ్ళు అని అర్థం కాబట్టి వాళ్ళకి ఈ ప్రపంచం పరమేశ్వరుడి అన్యంగా లేదు అని అర్థమైపోతుంది ఎట్లాగైతే ఆభరణాలన్నిట్లో బంగారే ఉందని ఎట్లాగైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో ఈ ప్రపంచమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు పరమేశ్వరుడే ఈశావాస్యమెదగం సర్వం యత్కించే జగత్యాం జగత్ ఎందుకంటే చైతన్య స్వరూపుడు గనక ఈశావాస్యమెదం సర్వం ఇదం జగత్ సర్వం ఈశ్వ ఈశావాస్యం అంటే ఈశ్వర బుద్ధ్య ఆచ్ఛాదనీయం కేవలం పరమేశ్వరుడి చేతనే ఇదంతా కప్పబడి ఉంది ఎందుకంటే చైతన్యం గనక Throughout the physical world Eddington Sir Arthur Eddington Modern physicist Throughout the physical world Runs that unknown content Which Must surely be Our consciousness Throughout the physical world Runs that unknown content Which must surely be Our consciousness I prapanchavantha ఏ అవ్యక్త చైతన్యం వ్యాపకమై ఉందో అది మన చైతన్యం కన్నా వేరు కాదు ఏ చైతన్యం మనలో ఉండడం వల్ల మనం మాట్లాడుతూ ఉన్నామో తిరుగుతూ ఉన్నామో జీవిస్తూ ఉన్నామో అదే చైతన్యం ఈ ప్రపంచంలో అంతటా వ్యాపించి ఉంది ఇటువంటి చైతన్యం ఒక్కటే గాని రెండయ్యేందుకు అవకాశం లేదు ఏకమేవా అద్వితీయం అద్వితీయం ఇట్ ఈస్ వన్ విదౌట్ సెకండ్ సర్ జేమ్స్ జీన్స్ కూడా ఫిజిక్స్ లో ఇదే కాన్షియస్నెస్ is never experienced in plural only in the singular consciousness is the singular of which the plural is unknown chaitanyam anedi ekame gaani anekam ayyenduk avakasham ledu ekamainattu undi chaitanyaniki anekam telise prashne ledu kabatti unnadanta kuda sarvam kalvidam brahma neha naan aastheginchana sarvam kalvidam brahma sarvam ee samastam kuda nu ్రహ్మ కలు భగవంతుడు కాదా ఇహ లోకే ఆయనకన్నా అన్యంగా నేహ నానాస్తి కించన కించిన కొద్ది కూడాను ఆయన వేరుగా ఏది లేదు ఈ ప్రపంచంలో కాబట్టి మాతా నృసింహ పితానృసింహ భ్రాతా నృసి సమర్షాలు చూసారా కాబట్టి ఎవరిని చూచినా నరసింహస్వామి ఎవరిని చూచినా పరమేశ్వరుడే ఆ భావన కలిగితే మారిపోద్ది ఇప్పుడు మనం నడుస్తున్నాం ఆయన ఒక న్యూస్ పేపర్ పడింది అనుకోండి కాల కింద ఏం చేస్తాం తొక్కేసిపోతాం ఎందుకని దానికి అంత చాలు అంత గౌరవం అంత ఎక్కువ అవసరం లేదు సపోజ్ ఒక పది రూపాయల కాగితం పడింది అనుకోండి దానిమీద మన పాదం పడితే ఏం చేస్తాం పోతావా లే వంగి దండం పెట్టి తీసుకుంటాం ఎందుకని అది కాగితమే ఇది కాగితమే भावल वस्तु भाव इधी अने भाव उब भगवत् स्वरूप मन स्वीक उदी बंधम संबंध परमेश्वरी मन को संबंध संबंध अदी संबंधे आक क्षण उ ఆ రాలింది ఎండిపోద్ది ఎండిపోయింది రూపు లేకుండా పోతుంది కాబట్టి ఆకుకు చెట్టుతో ఏ విధమైనటువంటి సంబంధమో అలకు సముద్రంతో ఎలాంటి సంబంధమో అలా ఉంది అంటే అలా యొక్క మనుగడకి ఆధారమైంది సముద్రం అలా సముద్రంలోనే పుట్టింది సముద్రంలోనే ఉంది సముద్రంలోనే విలీనం అయిపోతుంది అట్లాగే మనం పరమేశ్వరుని ఎందే పుట్టాం ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండి లేనమే ఎవ్వని ఎందడిందు మూల కారణం ఎవ్వడు చూసారా అవంతా కూడాను భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అంటే భగవంతుడితో మనకు ఉండేటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి ఈ ప్రపంచంలో కూడా మన సంబంధాలు ఉన్నాయి చివరికి వచ్చేటప్పటికి అది విషయం లక్ష్మీ స్తోత్రాన్ని సంపూర్ణం చేస్తున్నాను గనక సమాప్తం చేస్తున్నాను గనక మనకు అనేక బంధాలు ఉండొచ్చు సంబంధాలు ఉండొచ్చు ఇవి శాశ్వతం కావు ఇవి అనిత్యమైనటువంటి సంబంధాలు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు కానీ పరమేశ్వరుడితో నీకుండే సంబంధం తెగదు తెగదు ఈనాడైనా కాలంలోనే పోతారూ ఈనాడైనా కాలంలోనే పోతారరు కాలం ే తెలిసిన వార వరు ఏ నాడైనా కాల లో పోతారరు పోలే తెలిసిన వార వరు కాలేదేహం కాటికే గిన్నా కాలేదేహం కాటికే గినా కాలదు మన బంధం ఎంత నిల్లి చే ఎందుకు ఈ దూరం పిల్లి చేరం మయలేరుగన్ని పిచిమనసుకు ఎందుకు ఈ భారం ఎంతని పిల్లి చేది దూరం కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నాం ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు అంతవరకే ఉంటాయి బంధాలు ఉంచుకుంటే వాటిని కూడా పాడు చేసుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు అది వేరే విషయం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకే ఈ బంధాలు ఆ ఒక్కసారి కన్ను మూస్తే ఎవరు మూసినా మనం మూసినా మనల్ని ప్రేమించే మూసినా ఈ బంధాలు అంతటితో తెగిపోతాయి కానీ పరమేశ్వరితో మనకుండేటువంటి బంధం తెగదు ఇది ఒక జన్మకు సంబంధించింది కాదు ఇక్కడ ఉండేటువంటి సంబంధాలన్నీ ఒక జన్మకు సంబంధించినవి ఇవి ఉండినా పోయినా పెద్ద విషయమేం కాదు కానీ పరమేశ్వరుడు తర్వాత జన్మకు కూడా ఒకవేళ మనం గనక ధరించకుండా మళ్లీ జన్మనెత్తితే ఆయనతోనే మనకు సంబంధం ఈ ఈ సంబంధం ఎప్పుడు కాలదు ఇది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అన్నిట్లో ఉండేటువంటి పరమేశ్వరుడిని దర్శించడమే ప్రధానం కాబట్టి అంతకు ముందు శ్లోకంలో పదహారో శ్లోకంలో పరమాత్మ యొక్క అపూర్వమైనటువంటి దర్శన భాగ్యం లభించింది దర్శన భాగ్యం లభించిన తర్వాత అంతటా భగవంతుడిని చూడాలి ఇది మనకు సంబంధించిన విషయం అందుకని ఆలయానికి వెళితే కూడా ఎంతో కష్టపడి మనం తిరుమలలో ఆలయానికి వెళతాం స్వామి విగ్రహం ముందు నిలబడతాం నిలబడగానే ఆ పూజారి హారతిచ్చేటప్పుడు ఏం చేస్తామో తెలుసా ఎందుకంటే స్పెషల్ టిక్కెట్ మీద పోయాం గనక హారతిస్తాడు అందరికి ఇవ్వడు హారతిచ్చేటప్పుడు మనం చేసేది ఏంటో తెలుసా చూడండి మీరు ఎక్కడైనా చూడండి ఆరతిచ్చేటప్పుడు కళ్ళు మూస్తారు ఎందుకో తెలుసా అయ్యా నీకు ఎన్నో పనులున్నాయి నీకెన్నో కార్యాలున్నాయి క్షణం తీరికలేని వాడివి అయినా తీరిక చేసుకొని ఇంత దూరం వచ్చి ఏడు కొండలు నా దగ్గరకు వచ్చావు గనక ఇప్పుడు నీకు సత్యం చెప్తూ ఉన్నా నన్ను దర్శించాలని వచ్చావు కదా నేను ఇక్కడ కాదు ఉండేది అక్కడ నీలో ఉండేది నేను కాబట్టి నేను భాష్యంలో ఉన్నాను అనుకుని చూడాలనుకుంటున్నావు నువ్వు నేను బాక్ష్యంలో ఉండేవాడిని కాదు నీ ఆంతర్యంలో ఉండేవాడిని నీ ఆత్మస్వరూపంగా నేనున్నాను అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మయ్యే బ్రహ్మము గనక కాబట్టి నన్ను దర్శించాల్సింది అక్కడ కాని ఇక్కడ కాదు ఇప్పుడు ఇక్కడ దర్శించావు నన్ను మంచిదే మంగళకరమైన దర్శనం మళ్ళీ ఇక్కడ నుంచి నువ్వు దూరం అయిన తర్వాత ఇది నీకు దూరం అయిపోతుంది లోపల గనక నువ్వు దర్శిస్తే భగవంతుడిని ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు ఎందుకని నీ దృష్టే మారిపోతుంది దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్ ఎప్పుడైతే దృష్టి జ్ఞానాకారం అయిపోయిందో కనిపించేదంట బ్రహ్మస్వరూపమే గాని రెండవది కాదు నెక్స్ట్ కంక్లూడ్ చేస్తున్నాను ఎన్మాయార్జిత వపుహో ప్రచుర ప్రవాహ మగ్గార్థ ర్థ్య నివహు కరావంబం లక్ష్మీ నృసింహరణాబ్జ మధుర స్త్రం కృత శుభకరం భువి శంకరేణమాయ ोत्र स्टो, ये बटी ये स्तोत्रम ये स्तोत्रम्जात वपुह आर्जित वुहु आर्जिता संपादि वपुह अंत शरीर इधी माया चेत మనకు లభ్యమైనటువంటి శరీరం ప్రచుర చక్కగా విస్తరించినటువంటి ఒక ప్రవాహం ఇది అంటే ప్రచుర ప్రవాహ ప్రవాహం అందు మగ్న మునిగిన వాళ్ళ చేత ఆర్త మగ్నార్త ఆర్త దుఃఖ పీడితులైనటువంటి మర్త్య మనుషులకు మర్స్య నివహేషు కరావలంభం కాబట్టి ఇటువంటి మానవులకి ఏదైతే చేయుత అయిందో కరావలంబం కబట్టి కాబట్టి నేనయ్యా ఈ అజ్ఞాన ప్రాప్తమైనటువంటి దేహాన్ని ధరించి సంసారమైనటువంటి సాగరణంలో మగ్నమై మగ్న కాబట్టి ఆర్త దుఃఖపీడితులైనటువంటి మానవులకు చేయుతనిచ్చేటువంటి ఈ శుభకర స్తోత్రం ఏదైతే ఉందో శుభకరం అనేది నాలుగో లైన్లో ఉంది స్తోత్రం కృతం శుభకరం భువి కాబట్టి ఈ ప్రపంచంలో భూమి ఈ ప్రపంచంలో భూమి మీద శుభకరమైనటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో అది లక్ష్మీ నృసింహ చరణాబ్జ అంటే లక్ష్మీ నృసింహస్వామి చరణాబ్జ పాదపద్మముల చెంత చరణకమలముల చెంత మధురతేనా తుమ్మెదైనటువంటి మధురతం అంటే తుమ్మెద భ్రమరం కాబట్టి ఆయన యొక్క పాదపద్మాల దగ్గర తుమ్మిదైనటువంటి శంకరేణ శంకర భగవత్పాదుల చేత కృతం కృతం స్తోత్రం కృతం రాయబడింది చెప్పబడింది కాబట్టి మనం అజ్ఞానంచేత ఏ దేహాలను అయితే ధరించున్నామో ఇది అజ్ఞాన జనితం ఈ దేహం మనం ఏమిటో మనకు తెలియకపోవడం వల్ల నేనే దేహం అనుకుంటున్నాను కాబట్టి మనం కానిదాని మనం అనేటువంటి భావన అహమితి మతిహి అహమితి మతిహి ఇది అంటే అనాత్మని ఆత్మ కానటువంటిది అనాత్మ శరీరం అనాత్మని అహం ఇతి మతి ఈ దేహమైందే నేను అనేటువంటి భావన కలిగి ఉన్నాం ఇది బంధహ ఇది బంధం అంటే ఎట్లా వచ్చింది అజ్ఞానాత్ ప్రాప్త కాబట్టి అజ్ఞానం వల్ల ఇది మనకు ఏర్పడింది కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది మాయామయం కాబట్టి ఈ దేహం కూడా మాయా శరీరం కానీ పరమేశ్వరుడు మాయాతీతుడు అది వీరిలో ఎవరు సత్యం మాయా సత్యమా మాయాతీతుడు పరమేశ్వరుడు సత్యమా ఎందుకు రెండు ఉన్నాయి కదా రెండిట్లో ఏదో ఒకటే సత్యం ఉండాలి రెండు అవడానికి అవకాశం లేదు కానీ సత్యము అని అంటే కాలత్ర ఏపీ సత్ మూడు కాలాల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం మాయ అనేటువంటిది ఒక కాలంలో ఉందే గాని మరొక కాలంలో లేదు మాయ యార్జిత కాబట్టి ఈ దేహం అనేటువంటిది మాయ వల్లనే మనకు సంప్రాప్తించింది సార్ ఈ మాయ బ్రహ్మాశ్రయ చెప్పండి చ్చా బ్రహ్మాశ్రయ సత్వ రజ స్తమో గుణాత్మిక మాయ అస్తి కాబట్టి సత్వరజ స్తమో గుణాలతో కూడినటువంటి ఈ మాయ బ్రహ్మాశ్రయ భగవంతుని ఆశ్రయించుకొనుంది ఆశ్రయించుకోనుంది కదా ఆశ్రయించుకొనుందంటే దేన్ని ఆశ్రయించుకోనుంది భగవంతుడిని ఆశ్రయించుకొనుంది దేన్ని అయితే అది ఆధేయము ఏదైతే ఆశ్చర్యాన్ని ఇచ్చిందో అది ఆధారము ఆధారము సత్యము గాని ఆధేయము సత్యమయ్యేందుకు అవకాశం లేదు బ్రహ్మము సత్యం గాని మాయ సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఎందుకనే ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది ఆధారపడింది ఏదైనా దాన్నేమంటారు మిథ్య కాబట్టి ఈ మాయ అనేటువంటిది మిథ్య మాయా మయము రామయ రాజా రామ రామయ సీతారా రమ రామ జయ రాజా రమ రామ జయ సీతారమ రామయ రాజా ర రామ రామయ సీతారా మయా మయమో జఘమత మమ కారే ప్రాయా మో జగ మమ కారే ప్రత క ఉన్నది చూడరు ఎవరైనా లేనిదే చూస్తారు ఎప్పుడైనా ఉన్నది చూడరు ఎవరైనా లేనిదే చూస్తారు ఎప్పుడైనా ఉన్నది బ్రహ్మము లేనిది జగము ఉన్నది బ్రహ్మము లేనిది జగము తెలిసేదెప్పుడు ఈ నిజము ఉన్నది బ్రహ్మము లేనిది జగము తెలిసేదే పొడు ఈ నిజము మాయామయము బ్రతుకాంత కాబట్టి అంతా ఈ ప్రపంచం అంతా కూడా మాయతో నిండిపోయి ఉంది పోని మాయ ఉన్నది అని చెప్తామా మిత్గనగా ఉన్నది కాదు అట్లా అట్లాగని లేదు అని చెప్దామంటే ఇదంతా ఏంటి ఇంత నామరూపా కనిపించేటువంటి ఇదంతా మాయా ప్రపంచం కాబట్టి మాయ ఉన్నదే లేకపోతే లేనిదే ఎన్మాయత్ మాయార్జిత వపు మాయ వల్ల ఏర్పడిన శరీరం మాయ ఉన్నది కాదు ఎందుకంటే ఉన్నదైతే సత్యం అయిపోయి పోనీ లేదని చెప్తామంటే లేదనుకోవడానికి అవకాశం అనేది ఊరికి కనపడతా ఉంది ఉండి లేనిది మాయా కదా కాబట్టి ఉండి లేనిది మాయా కాబట్టి ఉన్నట్లే ఉంది కానీ లేదు ఇంకా చెప్పాలంటే లేకనే ఉన్నట్లు కనిపించేది మాయా అసలు లేదు కానీ ఉన్నట్లుంటది ఎలాగూ రజు సర్పవత్ కాబట్టి ఒక త్రాడులో పాయింట్ లాగైతే మనకు కనిపించిందో అట్లా తెలుస్తూ ఉంది కాబట్టి ఇది ఉన్నదే లేదా ఏమో నీలాకాశవత్ అన్నది శాస్త్రం నీలాకాశవత్ కాబట్టి ఆకాశంలో నీలివర్ణం ఉంది బ్లూ అందుకని బ్లూ స్కై అంటాం స్కైకి మళ్ళీ ఒక అబ్జెక్టివ్ బ్లూ స్కై అంటే ఆకాశంలో నీలి ఉంది ఆకాశం ఉంది నో డౌట్ స్పేస్ కానీ నీలి వర్ణం ఉందా లేదు ఎందుకని అనంతంగా కనపడుతుంది కనుక నీకు నీలి వర్ణంగా ఉంది స్వామి వివేకానంద చికాగోలో అడ్రస్ చేసిన తర్వాత మెడ్రాస్ వచ్చారు మెడ్రాస్ వచ్చినప్పుడు అక్కడ ఆయనకి సన్మాన సభ జరగతా ఉంది అక్కడికి అందరూ వచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రూమ్లో ఉంటే నలుగురు పిల్లలు వెళ్లారు ఇంటర్మీడియట్ చదివే కుర్రాల్లో నలుగురు వెళ్ళారు మేము ఎవరు మీరని అడిగాడు ఇట్లా మేము చదువుకుంటున్నాం స్టూడెంట్స్ మీ దర్శనార్థం వచ్చామని చెప్పారు వివేకానంద స్వామికి ఏం ఇంటర్మీడియట్ చదువుతున్నాము వాట్ ఈస్ దీస్ అని అడిగాడు ఇటు అక్కడ కృష్ణ విగ్రహం ఉంది ఆ కృష్ణ విగ్రహాన్ని చూపించి వాట్ ఈస్ దీస్ అని వాళ్ళు వెంటనే ఇట్ ఇస్ కృష్ణ what is his color ventane <laughs> annaru the color of krishna is blue krishnudu neelavarnam ta untadu malli question chesaru swami vivekananda why is the color of krishna is blue endukane neelavarnam tane unnadu krishnudu anante pillalanandhar atla unnaru andulo okkuradu unnadu sannaga potiga aa nalugurla poti peddain taruvatha kuda potte చెప్తాను ఆ పిల్లవాడు నోరు తెరిచే వెంటనే స్వామీజీ కృష్ణ ఈజ్ బ్లూ బికాస్ బ్లూ ఈజ్ ది కలర్ ఆఫ్ ది ఇన్ఫినిట్ బ్లూ ఈజ్ ది కలర్ ఆఫ్ ది ఇన్ఫినిట్ అన్నాడు హౌ మళ్ళీ స్వామి అయ్యా కృష్ణుడు నీలివర్ణం ఎందుకో తెలుసా నీలివర్ణం అనంతానికి చిహ్నము అని ఆ పిల్లవాడు చెప్తే హావ్ ఎట్లా అని స్వామి అడిగితే ద సీఈ ఈస్ బ్లూ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ ద స్కై ఈస్ బ్లూ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ కృష్ణ ఈజ్ బ్లూ బికాస్ హీ ఈజ్ ఇన్ఫినిట్ స్వామి స్టన్ అయిపోయి హీ ప్యాటెడ్ ద బాయ్ వెనక ఇటు పిలిచి who is that boy you know he is none other than the first governor general of india pay see raja ji hmm apude telisipoddi poo puttagaane parimalam ani endukante aa maanu bhavana yokka hastham ayina vipuna atla charchindi besh baga tepavu nuvu anani adi nenu anukunta అలా తట్టాడు చూశారా వివేకానంద ఆయన కరస్పర్శతోనే ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యాడేమో అని నేను అనుకుంటాను ఆయన కరస్పర్శతోనే రామాయణము మహాభారతం రెండు కూడా ఇంగ్లీష్లో అత్యద్భుతంగా రచించాడు చిన్న పుస్తకాలే ఇప్పుడు మనం రాసినంత రామాయణం భారతం అంత కాకపోయినా చిన్న పుస్తకాలైనా కూడాను లక్షలాది మందిని కుదిపేసింది మహాత్ముల ఆశీర్వాదాలు ఎప్పుడు వృధాగా పోవు కాబట్టి నీలాకాశవత్ ఆకాశంలో నీల ఉంది నీల వర్ణం కదా వాస్తవానికి లేదు ఎందుకని ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ మాయ కూడా అంతే మాయలో ఉండి మాయను దాటలేం కలలో ఉండి కలను అర్థం చేసుకోలేం కలను అర్థం చేసుకోవాలంటే కలలో నుండి బయటపడాలి మాయను అర్థం చేసుకోవాలంటే మాయను దాటేయాలి అంతే ఇంకంతకన్నా మరి మార్గమే లేదు కాబట్టి చూస్తేనే స్వప్నం చూస్తేనే కళ లేకపోతే లేదు నీకు ఉన్నా కూడా మళ్ళీ తర్వాత లేదని తెలుస్తుంది అట్లాగే చూస్తేనే మాయ ఆ తర్వాత నీకు జ్ఞానం కలిగితే మాయ అనేది లేనే లేదని తెలుస్తుంది మామేవ ఏ ప్రపంచంతే మాయా తాం తరంతితే అనేక రకాలుగా నన్ను ప్రార్థించే వాళ్ళు ఉంటారు చతుర్విధా భజంతే మా జనా సుకృతి అర్థో జిజ్ఞాసు అర్థార్ది అట్లాగే ఎవరైతే నన్ను ఆశ్రయించుకొని ఉంటారో మామేవ ఏ ప్రపద్యంతే మాయా తరంతితే వాళ్ళని ఆ మాయంలో నుంచి నేను బయటపడేస్తాను ఎవరైతే నన్ను ఆశ్రయించుకొని ఉంటారు అంటే ఏ ఎవరైతే మా నన్ను మాం ఏవా నన్నే సర్వాత్మనా ప్రపద్యంతే సర్వాత్మనా అన్ని నన్నే ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో తే మాయాం తరంతి అతిక్రామంతి వాళ్ళు తప్పకుండా మాయను దాటేస్తారు అది ఇంకేం లేదు కాబట్టి ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది లక్ష్మీ అనుగ్రహం అంటే లక్ష్మీదేవితో కలిసినటువంటి నృసింహస్వామి యొక్క అనుగ్రహం నా మీద మీ మీద అందరి మీద ఉండాలని నేను అభిప్రాయపడుతూ సమాప్తం చేస్తూ ఉన్న భగవాన్ నీ దయని మేమెప్పుడు మర్చిపోలేము మర్రపురాదు నీ దయా ఓ దయా మర్రపురాదునీ దయా ఓ దయా కలయైన నిజమైన కలవరమీనా కలయైనా నిజమైన కలవరమీనా మరపురాదు ద మరపురాదునిదయా ఓ దయా వేదమునీ నాదము vedamuniwe nadamuniwe vedatita gnanamuniwe vedamuniwe nadamuniwe vedatita gnanamuniwe పుణ్యము పొదగ నీదరి చేరి పుణ్యము పగ నీదరి చేతి కరుణి సగానీ ధన్యుడ నైతి పుణ్యము పౌడ నీదరి మర్రపురాధ దశలుడాయా ఇంకా కోరికలున్నాయా ఇంకా ఈ ప్రపంచ సాగరంలో ఈదులాడాలనే ఉందే లక్ష్మీ నృసింహ స్వామి ఈ స్తోత్రం విన్న తర్వాత వచ్చిన పరివర్తన ఏంటి అవును కలల మూటోయ ఆశల దీపాలు ఆరిపోయే కళ్ళ మూటలవి పారిపోయే ఆశల దీపాలు ఆరిపోయే కనికరించు స్వామి కదలిపోయే వేళ క్లాస్ నుంచే క్లాస్ నుంచే కనికరించు స్వామి కదలిపోయే వేళ కలసిపో పాలో కలవరేఖ కనికరించు స్వామి కదలి కదలిపోయే వేళ కలిసిపోతాను నీలో కలవరమే లేక ఆ మరపురాదు నీదయ కలనైనా నిజమైన కలవరమైన మరపురాదు నీ దో దయామయా నిన్న మూడు విషయాలు చెప్పాను భగవంతుడు ఒక్కడే సత్యం నెక్స్ట్ ఆయన కేవలం ప్రేమస్వరూపుడు ఆయన్ని నమ్మి చెడ్డవాళ్లు లేరు ఇంతవరకు నమ్మక చెడిపోతారు కాని ఈ మూడు రోజుల ప్రవచనాల్లో ఏదైతే మనం లక్ష్మీనృసింహ స్వామి స్తోత్రంలో గ్రహించామో దీన్ని జీవితంలో ఆచరించి ఆయన కృపకు పాత్రలు కావాలని అట్టి శక్తిని మీకు నాకు భగవంతుడు ప్రసాదించాలని ఆశిస్తూ అభిలషిస్తూ ఈ లక్ష్మీ స్తోత్రం శంకర భగవత్పాదులు రచించినటువంటి ఈ లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని సమాప్తం చేస్తూ ఉన్న ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్యూ